ఏసు క్రీస్తునామంనా మీకందరికి శుభాభివందనంలో మీరు అందరు సంతోషంగా ఉన్నారా ఆశ్చర్యం ఏందంటే నాకు ఇంత ఉదయం ఆరు గంటలకే మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారంటే మేమే ఆలస్యంగా వస్తుంటే బాధ అనిపిస్తుంది మాకు వచ్చి కూర్చున్నారు ప్రభు సన్నిధిలో దేవుని ఆనంద దేవుళ్ళు ఆనందించడానికి కొరకు మేమేమో ఇంకా స్నానాలు చేస్తూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ కూర్చున్నాం అక్కడ సరే చాలా దూరం నుంచి వచ్చినాం కదా అవన్నీ మా వస్తువులు చాలా ఉన్నాయి సంచులు అవన్నీ వ్యాన్ లో ఎక్కించడంలో కొంత టైం పట్టింది మాకు మా టీం బృందం అంతా తిరిగి వస్తున్నారు ఇక్కడికి నేను ముందుకు వచ్చేసాను కాబట్టి మీతో కొంతసేపు దేవుని వాక్యాన్ని మీతో పాటు కలిసి ధ్యానించాలని ఆశపడుతున్నాను ఎంతమందికి దేవుని వాక్యం అంటే ఇష్టం చెప్పండి ఇక్కడ ఎందుకు ఇష్టం అంటే చెప్తారా ఇష్టం కరెక్టే నాకు కూడా ఇష్టమే ఎందుకు ఇష్టం దేవుడు మనకు ఎన్నో చేస్తున్నాడు కాబట్టి ఇష్టం ఇంకెవరం చెప్పగలగా దేవుడు మన ప్రాణం పెట్టాడు కాబట్టి ఇష్టం వాక్య దేవుని స్వరం వినాలంటే ఇష్టం దేవుని స్వరం వినాలంటే దేవుని వాక్యమే రెండు విషయాలు జ్ఞాపకం చేస్తాను వాక్యాన్ని గణించక ముందు సరే మేమిక్కడ బోధించడానికి రాలేదు మేం బోధకులం కాదు మేమేదో చిన్నగా సేవ పరిచర్ చేసుకుంటూ గ్రామాలలో ముఖ్యంగా అడవి జాతి ప్రజల మధ్యలో పరిచర్ చేస్తాం మేము అందుకు అంత దూరం నుంచి వస్తాం హైదరాబాద్ లో ఉన్నాయి సంఘాలు చాలా ఉన్నాయి పాస్టర్స్ ఉన్నాయి చాలా మంది ఉన్నారు కానీ మాకు మట్లో ఇటువంటి గ్రామాలలో వచ్చి పేదవాళ్ళతో పాటు కొంతసేపు సమయం గడిపి వాళ్ళతో పాటు వారి సమస్యలని అర్థం చేసుకొని వారికి ఏమైనా పరిష్కారం ఇవ్వడము లేకుంటే వారికి పరిచర్య వారికి ప్రార్థనలు చేసి వారికి కొన్ని మందులు ఇవ్వడము బట్టలు ఇవ్వడము ఏదో ఒక పని మేము చేసి వెళ్ళిపోతా ఉంటాం అది మా యొక్క పిలుపు మాకు అనుకరించబడ్డ అయితే దేవుని దయ వలన అన్ని విషయాలలో దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు మంచి చదువు ఇచ్చేడు మంచి ఉద్యోగాలు ఇచ్చాడు కుటుంబాలు ఇచ్చాడు పిల్లలంతా స్థిరపడ్డవారు అంత దేవుడు దేవుణ్ణయ వల్ల అంత సమాధానంగా జరిగిపోతుంది మా జీవితాలలో అనేసి సుఖానుభవాన్ని ఆశ్రయించిన జీవితం అది కాదు క్రైస్తవులు ప్రపంచమంతట ఏ రీతి కూడా దేవుని ఆశీర్వాదం మనందరికి వస్తుంది ఆశీర్వాదం దేవుని మర్చిపోయే జీవితం క్రైస్తవు జీవితం ప్రపంచమంతట ఎందుకంటే సుఖం వస్తే అలా జరుగుతుంది సుఖం వస్తే దేవుణ్ణి మర్చిపోతాం అన్నట్టు కష్టాలున్నప్పుడు దేవునితో ఎక్కువ సమయం గడుపుతాం సుఖం ఉన్నప్పుడు కాబట్టి సంతోషకరమైన దినములలో దేవుణ్ణి స్థుతించడం తక్కువ కష్టాల కాలంలో దేవుడితో సమయం గడపడం ఎక్కువ కదా అది కొంచెం వేషధారణగా కనిపిస్తూ ఉంటుంది మనకి కష్టాలు వస్తేనే దేవుడు జ్ఞాపకానికి రావాల సుఖంలో రావద్దా మేము ఇది తీర్మానించుకున్నాం సుఖంగా ఉన్న రోజులలోనే దేవుడితో ఎక్కువ సమయం గడపాల అప్పుడు కష్టకాలము ఎక్కువ కాలం ఉండదు మీకు అర్థమవుతుందని చెప్పే మాటలు సుఖంగా ఉన్న కాలంలో అంటే సంతోషంగా మంచిగా ఆరోగ్యంగా ఉన్న కాలంలో ఎక్కువ సమయము దేవుని సన్నిలో గడిపితే కష్టాల కాలము కొంచెమే ఉంటది అందులో చిన్న త్వరగా బయటికి వచ్చేస్తావు కానీ చాలా మంది క్రైస్తవ జీవితాన్ని గమనించాయింది తెలుసా కష్టాలు వచ్చినప్పుడే ఉపాస ప్రార్థనలు చేస్తారు సుఖం చేస్తారా ఎంత బలైనత చూడండి సుఖం ఉన్నప్పుడే ఉపాస ప్రార్థన చేయాలి అప్పుడేమోది అంటే కష్టాల కాలంలో ఉపాసం ఉండడం లేదు ఎందుకు కష్టాల కాలంలో చిన్నది తక్కువ కత్తిపోతుంది చీకటి ఎంతసేపు ఉంటుంది చెప్పండి ఈ ప్రాంతంలో చీకటి ఎప్పుడు ఆరంభం అవుతుంది సాయంత్రం గంటలకి ఉదయం ఎప్పుడు ముగిస్తుంది ఐదుకి వెలుగు కాలం ఎంత ఉంటుంది చెప్పండి ఐదున్నర నుంచి చెప్పండి వెలుగు ఎక్కువనా చీకటి ఎక్కువ వెలుగు ఎక్కువ కదా వెలుగు సమయం ఎక్కువ చీకటి సమయం తక్కువ కాబట్టి ఈ విషయాన్ని మీరు గ్రహించాల వెలుగు ఉండగానే ప్రభుని ప్రభుత్వ సహాయం సహవాసం కలిగి జీవించాలి మనం ఆత్మీయ స్థితిని అర్థం చేసుకోండి చీకటి కాలంలో ఉన్నప్పుడు నువ్వు వెలుగువి దేవుడి బిడ్డలందరూ వెలుగు ఇదంత చీకటి కాలం ఈ ప్రపంచం చీకటి భూమి అంత చీకటితో నిండి ఉన్నది మనం వాక్యం చేస్తాం కానీ ఈ భూమి మీద దేవుడు మన అందరినీ వెలుగుగా నిలబెట్టే నువ్వు ఒక వెలుగువి కాబట్టి దగ్గరికి చీకటి రాగల సార్ రాలేదు ఇంత చీ ఉదాహరణకి కరెంట్ పై రాత్రి చీకటి ఉంటుంది అనుకోటి మీరు టార్చ్ లైట్ వేస్తే ఎలా ఉంటుంది ఇది చిన్నదే టార్చ్ లైట్ మొబైల్ ఫోన్ లైట్ చిన్నదే కదా కానీ ఈ గదంతా నీ చర్చంతా నీడిపోతా వెలుత వెలుగు కొంచెమైనా చీకటిని మొత్తము పారివేసి పారదోల్తుంది అంత పవర్ వెలుగుకి కాబట్టి మనం ఇక్కడ వెలుగు ప్రతి ఒక్కరు ఒక దీపం కాబట్టి మీరంతరు ఈ లోకంలో వెలుగుతే ఏమైతే చీకటి ఏమైతే పారిపోతుంది కదా అందుకరకు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి ఈరోజు నేను మీతోని కొన్ని విషయాలు ధ్యానించిన కొన్ని వాక్యం ముఖ్యంగా ఏంటంటే పరశుద్ధాత్ముడు మరువబడ్డ దేవుడు అని ఒక అంశంతో మీతో నేను ధ్యానించాలని ఆశపడుతున్నా దేవుని వాక్యం పరశుద్ధాత్ముడు మరువబడ్డ దేవుడు క్రైస్తవులు పరిశుద్ధాత్ముని మర్చిపోయిన్రు అని నేను జ్ఞాపక చేస్తున్నా అంటే ఇంకా మీకు అర్థమయ్యే భాష దేవుడు త్రియేక దేవుడు అని మనకు అంతకు తెలుసు కదా కాబట్టి దానికి సంబంధించిన విషయాలు నేను మీ తనకు వచ్చేసే ధ్యానం ఎంతమంది ఇష్టం అని చెప్పండి పరిశుద్ధాత్మ దేవుడు మరువబడ్డ దేవుడు క్రైస్తవులు మర్చిపోయినరు క్రైస్తవులు పరిశుద్ధాత్మునికి అవకాశం ఇస్తలేరు స్థలం ఇస్తలేదు అన్నట్టు అర్థమవుతుందా పరశుద్ధాత్మ దేవుడికి మనము అవకాశం ఇస్తలేదు అందుకు మన జీవితంలో విశేషమైన కార్యం జరగలేని స్థితిలో ఉన్నాయి కాబట్టి ఎందుకు మీరు మర్చిపోయారు దేవుడు ఎందుకు మీకు తిరిగి చేస్తున్నాడు కాబట్టి వాటికి సంబంధించిన విషయాలని మనము కొన్నింటిని ధ్యానిస్తాం విధిన్నాము కొద్దిసేపు కనుక మూసుకోండి ప్రార్థన పూర్వకంగా ప్రభుని అడుగుదాం ప్రభావ నాతో మాట్లాడు నా జీవితాన్ని సరిచేయబోవా నా హృదయాన్ని సరిచేయబడవా నా యొక్క ఆత్మీయ జీవితాన్ని మార్చని అయినా దైవికమైన జ్ఞానంలో మార్పులు తీసుకుని రమ్మని ప్రార్థిస్తున్నాం అయినా మీకు అంగీకారంగా ఉండే మార్పు మాకు అవసరం అయినా మీరు మెచ్చుకుండే మార్పు మా జీవితంలో అవసరం ప్రవ్వాలోకానికి వెలుగు వెలుగు చీకటికి భయపడదు కాబట్టి ప్రభు మేం ధైర్యంగా వెలగాల అంటే మీ యొక్క వాక్యాన్ని చూపించాలా మీ వాక్యమే మాకు దీపమైనది మా దృవలను సరళం చేసేది కాబట్టి ఆ వెలుగులోనికి అనే క్షణానికి తీసుకొని రావాలా అందునిమిత్త మీరు మమ్మల్ని అందరినీ ఏర్పరచుకున్నారు ఈ ఉదయం పాలన్న ప్రభావ మేము ప్రార్థిస్తున్న పశుతున్నోలు తండ్రి మీకే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించవచ్చున యుగ యుగములకు మా దేవ మీకే కృతజ్ఞత కనిపించుకుంటున్నాం ముఖ్యంగా నైనా ఈ ఉదయం ప్రభా ఈ ప్రాంతం కనిపించిన ప్రభావ ఎప్పుడు మేము వీరి గురించి ఆలోచించలేదు ప్రభావ మీరెవరో మాకు కానీ ఇది ప్రభు వల్ల కలిగింది నమ్ముతున్నాం నైనా మీ చిత్తానుసారంగానే ఇది జరుగుతుందని నేను నమ్ముతున్నాను ప్రభా కాబట్టి నైనా మాతో మాట్లాడండి మీ యొక్క స్వరాన్ని వినిపింపజేయండి ప్రభావా మీ స్వరం వినకపోతే మేము చచ్చిన వారమే ప్రభా నైనా మేము బ్రతకాలంటే మీ స్వరం వినాలని అయినా మాకు మీ స్వరం వినిపింపజేయమని ప్రార్థిస్తున్నాం ఈ ఉదయ కాలంలోనైనా ఇక్కడ వచ్చిన వారిని అందరి గురించి మేము వారి మీద మీ యొక్క పరిశుధాత్మ కుమారి ఉదయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి కుటుంబంలో మీ యొక్క పరిశుధాత్మ ఓ ప్రగతికి రావాలనైనా ప్రతి వ్యక్తి జీవితంలో పరిశుధాత్ముని కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం అయినా మీ మహిమార్దంగా వీళ్ళందరూ నిలబెట్టుకోండి వాక్యాన్ని జస్తున్న వరకు మా మనసుని పరిపరి విధాలుగా పోనీయకుండా మీ మీద కేంద్రీకరించుకుని ఉండేలాగా సహాయపడమని ప్రార్థిస్తాం ప్రభావ ప్రతి క్షణము ఓ ప్రభా క్రీస్తు వైపు చూస్తూ ముందుకు పరిగెత్తమన్నారు అయినా అవునైనా మేము పరుగు పంద్యంలో ప్రవ్వ మేము యుద్ధ భూమిలో ప్రవ్వ క్రీస్త వచ్చి యుద్ధము అని వాక్యం సెలవిస్తుంట్రీ యుద్దంలో సైనికులం మేము బ్రహ్వా కాబట్టి సైనికులు ప్రవ్వ ఎప్పుడు సిద్ధపడి ఉంటారని ఆయన యుద్దానికి కొరకు మేము చీకటితోని మేం పోరాడుతుంది దురాత్మక శక్తులతోని మేము పోరాడుతుంది అంధకార శక్తులతోని ప్రభా మేము పోరాడుతుంది దురాత్మలతోని దయ్యాలతోని ప్రభా అంధకార చీకటి శక్తులతో మేము పోరాడుతున్నాం ప్రభా కాబట్టినైనా మేము యుద్ధంలో ఉన్నాం కాబట్టి భయపడము యుద్ధంలో ఉన్నవాడు మౌనంగా కూర్చోడు వాడు యుద్ధం చేస్తాడు కాబట్టి మాకు యుద్ధం నేర్పడి మా చేతులు మేము మా చేతులకు యుద్ధాన్ని వాక్యంలో ఉంది కాబట్టి ఏదైనా మాకు నేర్పమని ప్రార్థిస్తాం ఏదీత మేము యుద్ధం చేయాలా దుష్ట మీద మంత్రశక్తుల మీద ఓ ప్రభా అనారోగ్యాల మీద ప్రతి అనారోగ్యం పెరకాలన్న దురాత్మాల మీద మేము ఏదీత యుద్ధాన్ని ప్రకటించాలా మాకు జ్ఞానం అనుగ్రహించి మరి ప్రార్థిస్తున్నాం ప్రభు దేవుడు అన్న అంశం గురించి జాంఛించాలని ఆశపడుతున్నాగా ప్రభావ ఇది ప్రభావలో కలిగింది మీరే మాకు సహజం కనిపించమని వింటున్న వారి జీవితాలలో తండ్రి ఆ తన మళ్ళీ హృదయంలో ఈ విత్తనం నాటుకోవటాలని సహాయపడమని పర్షద ప్రార్థించాము తండ్రి దేవుని కోరిక లేక దేవుని యొక్క ఇష్టం లేక దేవుని యొక్క చిత్తం ఏంటి అంటే ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ఆత్మ చేత నింపబడడం ఎందుకంటే పాత నిబంధన కాలంలో మీకు అందరూ తెలుసు ఆ ఆదమవల కాలం తర్వాత మనం చూస్తాం దేవుడు ఆదమవల కాలం కూడా దేవుడు తన ప్రజల్ని ఒక తండ్రి లాగా నడిపించడు ఐగుతు బయటికి ఎలా తీసుకొచ్చాడు ఒక తండ్రి పిల్లల్ని చేయబట్టుకునే రీతిగా నడిపిస్తాడో అట్లా నడిపించాడు నడిపించుకొచ్చాడు కాబట్టి కోడి రెక్కల కింద కాచుకున్నట్లు కాచుకున్నాడు అంటే ఒక తల్లి లాగా ఒక తండ్రి లాగా ఇష్టముడు నడిపించాడు కాబట్టి అతన్ని ఎప్పుడు మనము తండ్రి అని సంబోధిస్తాం నువ్వు ప్రార్థించినప్పుడు శిష్యులకి అడిగారు ప్రభుని ప్రభు మేము ఏదీసీగా ప్రార్థన చేయాలి మాకు నేర్పు యోహాను తన శిష్యులకు నేర్పండు మీరు మాకు నేర్పండి అంటే మీకు తెలుసు పర్లోక ప్రార్థన పర్లోక మందు తండ్రి అని ఆరంభించారు కాబట్టి ఎప్పుడైనా మనం దేవుడిని ఆరాధిస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ తండ్రి అని సంబోధిస్తాం ఎందుకంటే మనం ఆయన పిల్లలం కాబట్టి తర్వాత ఆయన ఆత్మ దేవుడు కాబట్టి కళ్ళకు కనిపించని దేవుడు ఆయన ఆత్మ ఆయన దహించు అగ్ని మన దేవుడు దహించు అగ్ని కాబట్టి ఆయనకు పొందుకున్న వారు అగ్నిని పొందుకున్న వారు నీలో అగ్ని ఉంటది నీలో వెలుగుంటది అగ్ని అంటే వెలుగు నీలో వెలుగుంటది నీలో అగ్ని ఉంటది ఎప్పుడైతే నువ్వు నీలో అగ్ని ఉందని గ్రహిస్తావో నీ దగ్గరికి ఎటువంటి చీకటి శక్తులు రావు ఏ మనుష్యుడు నీ దగ్గరకు వచ్చి నిన్ను మోసగించడానికి వీల్లేదు ఎవరు నిన్ను కించపరచడానికి వీల్లేదు ఎవరు నిన్ను అవమానపరచడానికి వీల్లేదు ఎందుకంటే నేను చూస్తే వాళ్ళకి భయ నీలో అగ్ని ఉంది కానీ నిజంగా నీలో అగ్ని ఉందా అనే ప్రశ్న నేను నీకు వేస్తు కాబట్టి దేవుడు తండ్రిలాగా లాగా మనకు పరిచయం అయినాడు తర్వాత ఈ లోకానికి కుమారుడు లాగా ఆయన తిరిగి ఎందుకు వచ్చిండు మనము పాపంలో చచ్చిన వరం అయిండగా మన నిమిత్తమై ఆయన ఈ లోకంలోకి వచ్చాడు ఏసు క్రీస్తు కాబట్టి ఆయన కుమారుడు అందుకే యేసు ప్రభుని మనం కుమారుడు అని సంబోధిస్తాం దేవుణ్ణి తండ్రి అని సంబోధిస్తున్నాం తన కుమారుడు ఆయన యేసు ప్రభుని కుమారుడు సంబోధిస్తున్నాం ఇప్పుడు ఆయన యేసు ప్రభు ఏం చెప్తున్నాడు అంటే నేను ఈ లోకంలోకి వచ్చిన పని ముగించుకున్నాను తండ్రి ఎనిమిదికైతే ఆ ఐగుప్తు మార్గం నుంచి అరణ్యం నుంచి వాగ్దన దేశంలో నడిపించాడు తండ్రి తన పని ముగించిడ్డు నేను ఈ లోకంలోకి వచ్చిన పాపం నుంచి మీకు అందరికి విడుదల కొరకు శాపము రోగము వ్యసనాల నుంచి చెడు అలవాట్ల నుంచి దురా దురాలోచనల నుంచి అపవిత్రత నుంచి మీకు అందరికి నేను విడుదల కల్పించడానికి వచ్చినను అది నిర్వర్తించిన ఆ యొక్క కల్వర్సులో నా మార్చి ఇచ్చి కాబట్టి ఆయన మరణ కు స్థాపన మనం అందరూ పాప విముక్తులంగా పరిశుద్ధులంగా నీతిమంతులుగా జీవిస్తున్నాము అది ప్రభు వల్ల జరిగింది అంటే కుమారుడు తన పని కూడా ఈ లోకంలోకి వచ్చి అయితే ఆయన ఇదే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు నేను నా పనిని ముగించిన ఇప్పుడు నేను మీతో పాటు ఉండను ఒకసారి చూడండి యూహాను సువార్త పదహారవ అధ్యాయము ఎవరైనా త్వరగా జరుగుతుందో ఇంకా టైం మనం సేవ్ చేసుకోవచ్చు యూహాను ఏడవ అశంలో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు కుమారున్నాను ఆయన సత్యవంతుడు కాబట్టి సత్యం చెప్తున్నాడు తర్వాత చూడండి వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకాలం అక్కడ ఆగండి బ్రదర్ నేను ఇక్కడ ఉంటే మీకు ప్రయోజనం రాదు అంటున్నాడు ఎవరంటారు ఎవరంటున్నారు నోటు చెప్పండి ఎవరు అంటున్నారు ప్రభు ఏసు ప్రభు ఏమంటున్నాడు తెలుసా నేను ఇక్కడ ఉంటే మీకు ప్రయోజనం కాదు ప్రయోజనం అంటే ఉపయోగము తర్వాత ప్రయోజనం అంటే పనితనము కలిగిన వారు ఏ చేయగల వారు ఏ పనైనా చేయగలవారు ఈ లోకంలో ప్రయోజకుడు అంటే అన్ని విషయాలలో వీడు పనితనం నేర్చుకున్నవారు అన్నమాట కాబట్టి ప్రయోజనం అంటే ఇంక నువ్వు రెడీ ప్రతిదానికి రెడీ ప్రతిదానికి నువ్వు సిద్ధము అన్నట్టు ప్రయోజకుడు అంటే అన్నిటికీ సిద్ధం అనేది సిద్ధం ఎటువంటి పరిస్థితిని అయినా ఎదుర్కొంటే సిద్ధపాటు నీకు ఉన్నది అని చెప్తున్నాడు కాబట్టి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతేనే మీకు ప్రయోజనకరం అన్నాడు ఎప్పుడన్నా విన్నా కదా ఏ శుక్రవి లోకంలో ఉంటే మీకు ప్రయోజనం ఉండదంట అరే ఎప్పుడు వినలేదు కదా ఇది కరెక్టా అని అంటు నేను సత్యమే చెప్తున్నాను అంటాడు అనడం కాబట్టి ఆయన ఇక్కడ ఉంటే ప్రయోజనం ఉండదంట ఆయన ఈ లోకాన్ని గెలిచి పరలోకానికి వెళ్తేనే ప్రయోజనం ఉంటదంట ఎట్లా సాధ్యము అని మీరు అనొచ్చు ఇప్పుడు అంటే ఆదరణకర్త అంటే పరశుధాత్మ త్రిత్వంలోని మూడవ వ్యక్తి తండ్రి కుమారుడు పరశుధాత్ముడు పాత కాలంలో తండ్రి మన దేవుడు తన కర్తవ్యం నిర్వర్తించడు కృత నిబంధన ఆరంభంలో కుమరుడు ఏ శుక్రహిస్తున్నామమ్నా వచ్చి లోకంలోనికి తన కర్తవ్యాన్ని నెరవేర్చి వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు ఏమంటున్నాడు నేను వేరే ఒక ఆదన కర్తను పంపిస్తా అంటే పరుశుధాత్మను పంపిస్తా ఇతను మూడవ వ్యక్తి త్రిత్వంలో మూడవ వ్యక్తి త్రియేక దేవుడు మన దేవుడు ఈ మూడవ వ్యక్తి పరుశుధాత్ముడిని నేను మీ దగ్గరకు పంపిస్తున్నా అతను మీతో పాటు ఎల్లప్పుడూ ఉంటాడు తండ్రి తన పని కుమారుడు తన పని ముగి వెళ్ళిపోయాడు ఇప్పుడు మన మధ్యలో ఉన్నది ఎవరు పరిశుద్ధాత్ముడు ఇప్పుడు చదువు బ్రదర్ ఆదరణ కట్ల మీ దగ్గరికి రాడు నేను వెళ్ళిపోతేనే అతన్ని పంపించగలను చదువు నేను వెళ్లి ఎడ అక్కడ ఆయనను మీ అందరూ మాట్లాడుతాడు నేను పరలోకానికి వెళ్లిపోతేనే తండ్రి దగ్గరికి వెళ్లిపోతేనే పరిశుద్ధాత్మని మీ దగ్గరికి పంపిస్తాను అంటున్నాడు లేకపోతే అతను రాడు ఆయన అంటే పరశుతాత్ముడు కూడా ఒక వ్యక్తి త్రిత్వంలోని ఒక వ్యక్తి త్రి ఏక దేవుడు తండ్రి కుమారుడు పరశుతాత్ముడు ఒక్కడే అని భయం చెప్తుంది అంటే తండ్రే కుమారుని రూపంగా ఈ లోకంలో తెరిచిడు తన ప్రాణాన్ని పెట్టి వెళ్ళిపోయాడు ఇప్పుడు తండ్రి తన ఆత్మని కుమారుని తన ఆత్మని మనకి పంపించనుడు ఇప్పుడు చదివినది పరిశుధాత్ముడు వచ్చినప్పుడు వచ్చి ఆయన వచ్చి చూడండి ఇప్పుడు బాగా అర్థం చేస్తాడు వచ్చి ఏం చేస్తాడు ఆయన వచ్చి పాపమును గుర్చి నీతిని గుర్చి పనులు చేయను పరిశుద్ధాత్ముడు ఇప్పుడు తన పని చేయడానికి ఈ లోకంలో ఉన్నాడు రెండు సంవత్సరాల నుంచి త్వరలో పరిశుద్ధాత్ముడు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయే కాలంకి వచ్చింది మనం అప్పుడు దుష్ట శక్తులు సైతాను శక్తులు బాహాటంగా బయటికి వస్తాయి మీకు అర్థమవుతుందా వాక్యం బైబుల్ వాక్యం అని నేను పరశుద్ధాత్ముడు ఉన్నంత కాలము మీరు ఈ రీతిగా ఆరాధన చేసుకోగలరు ఒక్కసారి పరిశుద్ధాత్ముడు కూడా తన పని నిర్వర్తించి వెళ్ళిపోయినట్టుకోండి దుష్ట శక్తులు అన్ని బాహాటంగా బయటికి వస్తాయి అప్పుడు మీరు కండాల చూస్తే దయ్యాలని భూతంలోని ఆ టైంకి మనం సిద్ధమైపోతున్నాం ప్రవర్తనలునే దానికి సంబంధించి నేను అంత దూరం తీసుకెళ్ళాను మిమ్మల్ని మీకు ఒకటి నేను హెచ్చరించాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ చేత నువ్వు ముద్రించబడ్డవంటే నువ్వు కాపాడబడ్డవాడు కాపాడబడ్డదాను అసలు చూస్తాము విమోచన దినం వరకు పరిశుద్ధాత్మని చేత మనము ముద్రించబడిన వారము అంటే ముద్రించడం అంటే ఏంటి సీల్ చేయడం అంటాం సీల్ చేయడం అంటే ఏం చెప్పండి తాళదేయడం ఒక అల్మేరలో లేక ఒక బాక్స్ విలువగల వస్తులని పెట్టేసి తాళం వేసి తాళం తీసుకొని వెళ్ళిపోతే సీల్ అన్నట్టు దాన్ని ఇంకా ఎవరు పగలగొట్టలేరు అన్నట్టు పరశుధాత్డు కూడా ఒక సీల్ అన్నట్టు మనకి కాబట్టి ఆయన ముద్రించుకుంటున్నాడు అంటే సీల్ చేసేస్తున్నాడు ఎప్పటి వరకు ప్రభువు తిరిగి వచ్చేంత వరకు ఇప్పుడు సీల్ నీ మీద సీల్ లేదనుకోండి మీ పరిస్థితి ఏమైతే ఎవరన్నా మూతలు తెలిసి తీసుకోవచ్చు వస్తువులని కదా విలువగల వస్తువులని అరవారికి తాళం వేయకుండా పోయారు అనుకోండి ఏం జరుగుతుంది ఎవరైనా దొంగలించచ్చు మీకు తెలిసి దొంగ ఎవరో సైతన్యుడు దొంగ కాబట్టి వాడు నిన్ను దొంగలించకుండా నీ జీవితాన్ని అపహరించకుండా నీ కిరీటాన్ని అపహరించకుండా అని ఉంది వాక్యం నీకు కిరీటం ఉంది వారికి అందరికి కిరీటం ఉంటది నువ్వు రాజువి కాబట్టి నిన్ను భద్రపరచుకుని నువ్వు విలువగలవు రాజువి కాబట్టి నిన్ను ముద్రించుకొని సీల్ చేసుకుని పెట్టుకున్నాడు దేవుడు వర్షాత్మ ద్వారా ఎప్పుడైతే నీకు సీలింగ్ ఉంటుందో శ్రమాల కాలంలో నువ్వు కాపాడబడతావు అర్థమవుతుందా నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా అనేది లేనేలేదు బోధ కష్టాల కాలంలో నీకు మాయమైపోతాను ఎక్కడ లేదు శ్రమల కాలంలో నీకు స్పెషల్ పని అప్పగించబడిందని ఉంది వాక్యం కాబట్టి ఆ కాలంలో చీకటి కాలంలో వెలగాలంటే నీకు పశుధాత్మ ముద్ర ఉండాలా ఇప్పుడు మీకు ఇక్కడ ఈ గ్రామంలో ఎవరి పశువులకి వాళ్ళు ముద్ర తీసుకుంటారా వేస్తారు కదా చెవుకి వేస్తారా మీ మీ పశువులు మీకు తెలుసు కదా నా పశువు లేదో నాకు తెలుస్తుందా ముద్ర అంటే ఓ ఇది ఫలాని వ్యక్తి పశువు ఇది ఫలాని వ్యక్తి పశువుని గుర్తుపడతాడు దాని ముద్రం చూడాలనే బైబిల్లో కూడా కనే ఉంది ఏసుప్రభు తన బిడ్డల్ని ముద్రించుకుంటున్నట్ట పశుధాత్మ ద్వారా ఆ రోజు నీ మీద ముద్ర లేకుంటే ఏ నువ్వు నా వాడవు కాదంటాడు నువ్వు నా దానవు కాదంటాడు కాబట్టి నీకు ముద్ర అవసరమా లేదా ఆధార్ కార్డు అవసరమా లేదా హెల్త్ అవసరం లేకపోతే మీకు ఏ లాభాలు రావు కదా కదా గవర్నమెంట్ ఇచ్చే కార్డులు అవసరం రేషన్ కార్డు అవసరమా లేదా అవసరం కదా కాబట్టి ఒక ముద్ర అవసరం అన్నట్టు ఈ లోకల్లో బ్రతకాలంటే దేవుని సన్నిధిలో కూడా నీకు ఒక ముద్ర అవసరం అన్నట్టు అదే పరిశుధాత్మ ముద్ర కాబట్టి పరిశుద్ధాత్ముడు లే రాకపోతే మీకు ఆదరణ లేదు అంటే మీ శ్రమలలో మీ కష్టాలలో మీకు ఎవ్వరు ఆదరించరు ఎవ్వరు సహాయపడరు చూడండి సుఖం ఉన్నంత వరకు వంతులు వస్తారు ఇంటి దగ్గరికి కాలంలో ఎవరు వస్తారా ఇంటికి ఎవ్వరు రారు ఎందుకు రారు వస్తే ఏమన్నా అడుగుతారేమో డబ్బులు అడుగుతారేమో అబ్బియమంటారేమో అది ఇయమంటారేమో రారు మనుషులు ఎందుకంటే మనుషులు స్వార్థ పరు కానీ పరిశుద్ధ ఆత్ముడు వచ్చినప్పుడు నీకు ఆదరణ ఇస్తాడు నీకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది యహో వాళ్ళనే కలుగును అన్న వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంటాడు కాబట్టి దేవుని ఆరపడం నేర్చుకుంటావు పరిశుద్ధాత్ముడు లేకపోతే నీ సొంత తలంపులు ఉపయోగించి కష్టాలు పని అవుతూ ఉంటావు ఈ రోజు క్రైస్తవులు చేసిన ఫలిన కాబట్టి అతను వచ్చినప్పుడు ఏం చేస్తాడు అంటే ఇప్పుడు చూడండి పరిశుద్ధాత్ముడు తన కర్తవ్యాన్ని నెరవేరుస్తాడు పరస చెప్పుడు ఆయన వచ్చి ఆయన వచ్చి పాపము గురించి చూడండి పాపము గురించి నీకు బయలుపరచు నువ్వు పాపయు అని నీకు జ్ఞాపకం చేశాడట పరశురా ఎందుకు ఆయన పని అది యేసు ప్రభు యొక్క ప్రాణ పాపం నుంచి విడుదల కల్పించడం తన పని ఆయన విడుదల కల్పించి వెళ్ళిపోయి దాన్ని స్వీకరించే బాధ్యత నీది మనం అందరికి ఎందుకు సువార్త చెప్తాం నువ్వు పాప ఇవ్వని ఎందుకు చెప్తావు అదే జ్ఞాపకం చేస్తుంది నీకు పరిశుద్ధ ఆత్మ అంటేనే అటువంటి వాక్యం చెప్పగలవు లేకపోతే చెప్పలేవు దేవుడు గొప్ప దేవుడు దేవుడిని ఆశ్రయించడుగాక అని చెప్పి వెళ్ళిపోతుంటావు గానీ పాపం గురించి నువ్వు చెప్పలేవు దేవుడి బిడ్డలు పాపం ఎందుకు అన్నిలో ఇతర మతస్థులు క్రైస్తవులను చూస్తే ఓ వీరు క్రైస్తవులు ఎందుకంటారు మీరు పరిశుద్ధంగా జీవిస్తారు కాబట్టి మీరు పాపం చేయరు కాబట్టి మీరు తప్పులకు చేయరు కాబట్టి మీరు చెడు మాటలు మాట్లాడరు కాబట్టి మీరు మోసం చేయరు కాబట్టి మీరు దగా చెయ్యరు కాబట్టి కుట్ర చేయరు కాబట్టి ఇతరులని ద్వేషించారు కాబట్టి ప్రతి ఒక్కరిని ప్రేమిస్తారు కాబట్టి ఓ వాళ్ళ వాళ్ళు త్రాగరు వాళ్ళు సిగరెట్ త్రాగరు వాళ్ళు మందు త్రాగరు వాళ్ళు పాపం చెయ్యరు వాళ్ళు లంచాన్ని తీసుకోరు వాళ్ళు లంచం ఇవ్వరు ఈ లోకంగా ఈ ఎందుకు నీ యొక్క ప్రవర్తన అట్లుంటుంది పర్శు తాత్ముడు వచ్చినప్పుడు ఈ లోకాన్ని చదువు పాపం ఆయన వచ్చి పాపము గురించి నీతిని గురించి అంటే పాపికి నీతి అవసరము అంటే యేసు ప్రభు చూపించినదే నీతి అంటే రక్షణ అనుభవం నీతి అంటే నీతి ఇంగ్లీష్ లో రైచెస్ అంటాం ఇంగ్లీష్ లో తెలుగులో నీతి రైచెస్ రైచెస్ అనే పదము రైట్ అనే పదం నుంచి వస్తుంది రైట్ అంటే మీరు తెలుసు కదా రైట్ రాంగ్ అనే పదాలు తెలుసు కదా అంత రైటే అంత రైట్ అంటాం అంత కరెక్టే అంత కరెక్టే అంటాం కాబట్టి కరెక్ట్ గా న్యాయంగా తప్పిదాలు లేకుండా మోసం లేకుండా జీవించేదాన్ని నీతికరమైన జీవితం అంటే పాపపు జీవితం నుంచి పరిశుద్ధమైన జీవితానికి నడిపించేదే నీతికరమైన జీవితం నీతికరమైన క్రియ ఏసుప్రౌ కలవరిసిల్ లో చూపించిన ఆ నీతికరమైన జీవితాన్ని మనకిస్తాడు అయితే పరిశుద్ధాత్ముడు చెప్తానంట ఏమని చెప్తానంట నువ్వు పాపి అని తర్వాత నీకు నీతి అవసరం అని చెప్తానంట దాని తర్వాత లేకపోతే నీకు తీర్పు ఉంటుంది అని చెప్తానంట చూడండి పరిశుధాత్ముని కార్యం ఎట్లా ఉంటుందో ఆయనకి మూడు కార్యాలు ముఖ్యంగా తర్వాత అనేకమైన పనులు ఉన్నాయి ఎందుకంటే రెండు వేల సంవత్సరాల నుంచి ఆయన పనిచేస్తుంది ఈ లోకంలో క్రైస్తవుల మధ్యలో క్రైస్తవుల హృదయాలలో నువ్వు ఆహ్వానిస్తే అతనికి అవకాశం ఇస్తే నీ జీవితంలో ఆయన కార్యాలు చేస్తాడు లేకపోతే నువ్వు కషాల పాలు అట్టనే జీవిస్తూ ఉంటావు కషాలను కాబట్టి పరిశుద్ధ వచ్చినప్పుడు నీకు ఆదరణ ఉంటుంది తర్వాత లోకం పాపం గురించి నీతిని గురించి తీర్పుని గురించి లోకము ఒప్పుకొని చేస్తానంట ఒప్పుకునేటట్టు చేస్తారంట అంటే ఈ సత్యని గ్రహించిన పోయు వార్త చెప్పు మనుషులు పాప నొప్పుకుంటారు వారికి రక్షణ అవసరమని లేకపోతే నాకు తీర్పు ఉంటుంది ఒక దినము అని భయపడతారు కాబట్టి ఈ మూడు కార్యములు మొదట పరిశుధాత్మం ద్వారా మనకి అనుగ్రహించబడ్డాయి పాత నిబంధన కాలంలో దేవుడు ఒక విషయాన్ని జ్ఞాపస్తుంది ఏంటంటే మీరు ఈ లోకంలో బ్రతకాలంటే మీరు ఈ లోకంలో జీవించాలంటే మీరు అనేకమైన పనులు ఈ లోకంలో చేయాలంటే దేవునికి సంతోషకరమైన పనులు మీరు చేయాలంటే మీకు మీ అంతటా మీరు ఏమీ చెయ్యలేరు ఈ లోకస్తులు వాళ్ళ స్వశక్తిని ఆధారపడతారు ఆధారపడి కష్టపడుతూ ఉంటారు కానీ దేవుడి బిడ్డలు దేవుడి మీద ఆధారపడతారు వాక్యం చెబుతుంది అంటే నీ సొంత శరీరం మీద నువ్వు ఆధారపడుతుంటే అది కృషి ఇచ్చిపోతా కానీ దేవుని మీద ఆధారపడ్డప్పుడు నీకు సమాధానం కలుగుతూ ఉంటది విజయం కలుగుతూ ఉంటది అదే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం చూడండి నిగమాకాండము ముప్పై ఒకటో అధ్యాయంలో ఒక విషయాన్ని మనం చూస్తా ఉంటాం మూషే కాలంలో మూషే అలిసిపోతా ఉన్నాడు పనులు చేస్తా ఆయన మీద పరుశుధాత్ముడు సంపూర్ణంగా ఉన్నాడు అనేది వాక్యం అక్కడ పరుశుధాత్ముడు సంపూర్ణంగా ఉన్నప్పుడు ఎట్లా కార్యం చేశాడు మోసే మీకు తెలుసు మోసే ఖార్య తెలుసు కదా ఆరు లక్షల మందిని అంత పెద్ద జనాభాని అయభక్తు ఎట్లా బయట తీసుకొచ్చాడు కష్టం కదా ఈ రోజు ఎవరైనా చేయగలరు అట్లా ఒకరు చేయలేనటువంటి పని అంత కొన్ని లక్షల మందిని ఆ యొక్క ఐగుప్తు కాలం ఐగుప్తు దేశం నుంచి ఎర్ర సముద్రము పాయలు కావడము ఆయన ఎర్రలు నడిపించడం ఇవన్నీ మోస ద్వారా జరిగిన కార్యం ఎందుకు మోసే మీద సంపూర్ణంగా పరిశుద్ధాత్మ ఉందని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఇప్పుడు చూడండి దేవుడు అంటుండు ఇంత ఈ ఆరు లక్షల మందికి నువ్వు ఎట్లా పరిచర్య చేయగలవు ఒక పాస్టరు ఇంత మందికి పరిచయం చేయగలడా చేయలేడు ఒక కుటుంబంలో ఎన్నో ప్రార్థన అవసరాలు ఉంటాయి ఎన్ని కుటుంబాలను తిరగలడు కష్టం కదా కాబట్టి పాస్టర్ కి లేదా సహకారులు లేదా తగిన యోనస్తులు గాని యోన స్త్రీలు వచ్చి ముందుకు సహాయపడతా ఉంటే సంఘము పరిచయంకి ముందుకు వెళ్తా ఉంటాయి లేకపోతే ఒక పాస్టరే అంత మందికి సాయం వెళ్తా ఉంటే అలసిపోతుంటాడు తగిన సమయంలో నిద్ర ఉండదు తిండి ఉండదు అనారోగ్య ఫలైపోతాడు ఫాస్టర్స్ అనారోగ్య ఫలైపోతారు ఈ లోకంలో చాలా మంది రకరకాల రోగాలు వచ్చేస్తాయి ఎందుకంటే వాళ్ళకి రెస్ట్ లేదు తగిన సమయంలో తినరు పట్టించుకోరు ఆరోగ్యం గురించి అందుకు వాళ్ళ శరీరం కృషించిపోయే రోగాలు పాలైపోతున్నారు కానీ మనం అర్థం చేసుకోవాలా మోసేకి ప్రభు మాట్లాడుతున్న విషయం నువ్వు ఇంత గొప్ప జనానంగానికి నువ్వు పరిచారకంగా ఉండడం చాలా కష్టము కాబట్టి నువ్వు కొంతమంది పెద్దలని ఏర్పరచుకో అని చెప్తాను చూడండి ఇప్పుడు ఆ పెద్దల్ని ఏర్పరచుకున్నప్పుడు ఏం జరుగుతుంది ఈ పెద్దలు వారి వారి ప్రాంతాలపై వారి వారి గోత్రాలకు పోయి వారికి పరిచర్య చేస్తారు చూడండి ఇప్పుడు ముప్పై అధ్యాయము నిర్గమకాండము ముప్పై అధ్యాయము మూడవ వచ్చిన మరియు యహోవ మోషతో ఇతను చూడము నేను యూద గోత్రంలో కూరు మనమడ బేసలే <hawar> నను <haw flats> <haw flats> <haw> <Hanulla> పేరుగల వాణిని పిలిచి తిని విచిత్రమైన విచిత్రమైన పనులను కల్పించు కల్పించుటకును బంగారంతోను వెండితో ఇతడితో పనిచేటకు పొదుపు పొదుపుటై రత్నములను సెట్టుటకును కోసి కర్రను కోసి చెక్కు చెక్కుటకును సమస్త విధములైన పండ్లను చీటకును విద్య వివేకము వివేకములు సమస్తమైన పనులను నేర్పును వానికినట్లు వాణిని దేవుని ఆత్మ దేవుని ఆత్మ పూర్ణినిగాను చేసి ఉన్నాను కాబట్టి మోసతో మాట్లాడుతున్నాడు మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తిని నేను పరిపూర్ణ ఆత్మ చేత అభిషేకిస్తున్నాను ఎందుకు రకరకాల పనులు చేయ నిమిత్తం ఎటువంటి పనులు చేయాలా చూడండి ఈ లోకంలో ఏ పని చేయాలన్నా దేవుడి బిడ్డలకి దేవుడు యొక్క ఆత్మ అవసరం అని వాక్యం ఎటువంటి పనులు విచిత్రమైన పనులు బంగారంతోను వెండితో ఇత్తడితోను రత్నములతో కర్రతోను సమస్తమైన పనులను తర్వాత జ్ఞానము విద్య వివేకము ఇవన్నీ నీకు కలగాలంటే రకరకాల పనులు చేయాలంటే నీకు పరిశుధాత్మ అభిషేకం అవసరం అని చెప్తుంది వాక్యం బెసలేలు అనే వ్యక్తి విచిత్రమైన పనులు చేయాలంటే ఆయన మీదికి దేవునిక ఆత్మ రావాలంట కాబట్టి ఈ లోకంలో మీరు ఏ పని చేయాలన్నా మీరు బాగుగా చదువుకోవాలన్నా క్లాస్ ఫస్ట్ గా పాస్ కావాలన్నా ఉన్నత పదువులకి ఉన్నత చదువులకి పోవాలన్నా నీకు పరిశుధాత్మ అవసరం అని చెప్తున్నాడు ఏసో చెప్తున్నది వేరే ఒక ఆత్మకర్తను పంపిస్తాను అతను వస్తేనే మీకు ప్రయోజనం లేకపోతే ప్రయోజనం లేదు కాబట్టి మీ జీవితంలో విశేషమైన అద్భుతకాలు జరగాల అంటే మీరు ప్రతి విషయంలో సాధించాలా ఏ పని ఆరంభిస్తే ఆ పనిలో మీరు సాధింపు చేయాలా దాన్ని సాధించాలా అంటే మీకు పరిశుద్ధాత్మ అభిషేకం అవసరమని ఇక్కడ ప్రభు జ్ఞాపం చేసినట్టు కాదు తర్వాత ఆరో వచ్చినంలో దాన్ని ఒక వ్యక్తి అహోలియాబు అనే వ్యక్తి దాను గోత్రీకుడు అయినా అహోలి ఆగు ఈ బెసలి అనేవాడు యూధ గోత్రానికి సంబంధించిన వాడు ఇక్కడ అహోలి అనే వ్యక్తి దాను గోత్రానికి సంబంధించినవాడు దాను గోత్రకుడైన అహోలి కూడా నేను తోడునను అతనికి కూడా పరిశుద్ధాత్మ నడిపింపు దయచేస్తాను అప్పుడు అతను ఏం చేస్తాడు అతను దేవుని మందిరంలోని ఉపకరణంలో అన్నింటినీ నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది పరిశుద్ధాత్మ అభిషేకం లేకుంటే సంఘంలో నువ్వు పని సరిగా ఇవి ఉపకరణాలన్నిటి సిద్ధపరచిండి ఆయన అక్కడ చూస్తాను కదా రకరకాల ఉపకరణములు గంగాలము బలిపీఠము దీపస్తంభము బల్ల సమగబొరటలు మీద బల్ల తర్వాత ఆ మందసపు పెట్టే దాని మీద కరుణాపీఠము లేవు రకరకాల విచిత్రమైన వస్తువులు తయారు చేసింది ఆయన ఫస్ట్ చాలా విచిత్రమైన పనులు చేయలేము లోకంలో ఇంగ్లీష్ లో క్రియేటివిటీ అంటావు విచిత్రమైన పనులు మనం చేయలేము లోకంలో అందరూ వీరు క్రైస్తవంలో వీళ్ళు బాగా చదువుకుంటారు వీరు అన్ని విషయంలో ఫస్ట్ ఉంటారు అని ఎందుకు కొక్కుంటారు అంటే వారి మీద పరుశుదాత్మ నడిపించి కాబట్టి కాబట్టి నువ్వు గ్రహిస్తున్నావా మళ్ళీ నీకు పరశురాత్మలు సేకరణ ఉండడానికి మర్చిపోతున్నావా అందుకే మరోబండే దేవుడని చెబుతున్నానేది ఆయన సహాయం పొందుకుంటున్నాం గాని ఆయనని జ్ఞాపకమే తీసుకోవట్లేము ఆయనకి వననాలు కృతజ్ఞతలు చెబుతలేము అది క్రైస్తవ జీవితం మీరు కాబట్టి ఇప్పుడు చూడండి సంఖ్యాకాండం సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయం సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగు వర్షంలో నేను చదువుతాను మోసే బయటికి వచ్చి యహోవ మాటలను జనులతో చెప్పి జనుల పెద్ద మంది మనుషులు పోగు చేసి గుడారం చుట్టూ వారిని నిలబెట్టగా యహోవ మేఘంలో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలు వచ్చి మీద కూడా దేవుని యొక్క ఆత్మ ఉంది దేవుని యొక్క ఆత్మ లేకుంటే మోసే ఆ పనులు చేయలేడు అంత ఆరు లక్షల మంది అంధకారపు జీవితమైన ఐగురు నుంచి బయటకు తీసుకురావడం అసాధ్యము ఆత్మ లేకుండా కాదు ఎందుకంటే దేవుని ఆత్మ అంటే దేవుడిలో దేవుడు నీలో వచ్చినట్టే కదా దేవుని ఆత్మ అంటే కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు నీ మీద ఉన్న ఆత్మ చూడండి ఇప్పుడు నీ మీదికి వచ్చిన ఆత్మలో పాలు ఆ డెబ్బది మీద మంది మీద ఉంచెదను డెబ్బది మంది పెద్దల మీద ఉంచెదను కాబట్టి ఇప్పుడు పరిచారకులు కావాలా సేవకులు కావాలా వారి మీద పరిశుధాత్మ అభిషేకం కావాలా మూసే ఒక్కడు అది చేయలేడు కాబట్టి ఆ డెబ్బై మంది పెద్దల మీద దేవుని యొక్క ఆత్మ గుమరింపబడాలా లేకపోతే పనులు కావు ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి పరిశుధాత్మునికి నువ్వు చోటు నీ జీవితంలో కార్యం జరగవు నాకు ఎందుకు ప్రభు ఈ కష్టం నాకు ఎందుకు ప్రభు ఈ బాధ అంటే ఉంటావు గానీ పరిశుధాత్మని సహాయం నువ్వు లేకపోతే నువ్వు వాటి మీద విజయం పొందలేవు ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి శ్రమ వచ్చినా విజయం పొందాలంటే నీకు పరశుధాత్మ అవసరం అని జ్ఞాపకం చేస్తుంది ప్రభు ఆ ప్రభు ఆ ప్రభు అని ప్రార్థిస్తున్నావు అవకాశం ఇస్తలేవు ఆయన నేను పోతేనే నీకు ప్రయోజనం నేను పోతేనే నీకు వేరొక ఆదరణ కర్తాన్ని కాబట్టి అతన్ని మీరు స్వీకరించాలంటాడు ఈ రోజు ఈ లోకం స్వీకరిస్తుందా అందుకే అతను మరోబడ్డ దేవుడనే వాక్యం జ్ఞాపం చేస్తుంది ఇది నీ దేవుడి నువ్వు అన్న విషయం ఈ వాక్యాన్ని అర్థం చేస్తుంది కాబట్టి ఈ డెబ్బది మంది మీద పరశురాత్మ దిగొచ్చింది వారుపై వారి వారి పాలనలలో అనేకులకు పరిచర్ చేస్తుంటారు పరిశుధాత్మ లేకుండా నువ్వు ఏ పని చేయలేవు అని వాక్యం జ్ఞాపకం చేస్తుంది స్వాత నిబంధన కాలంలో చూడండి పరిశుధాత్మ లేకుండా ఎవ్వరు ఏ పని చేయలేకపోయినారు ముఖ్యంగా దేవుడు యొక్క ఆత్మ పని ఎక్కడ చూస్తాము చూడండి న్యాధిపతల గ్రంథంలో చూస్తాం న్యాధిపతుల గ్రంథం చూడండి ఒకసారి మూడవ అధ్యాయము న్యాధిపతల గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిదవ వర్షం నుంచి తొమ్మిది పది వర్షం చదువుతా మీరు వినండి ఇస్రాయలి యహోవాకు మొరపెట్టగా యహోవా కాలేబు తమ్ముడైన కనజీ యొక్క కుమారుడుకు ఒత్నియలను రక్షకునిగా ఇస్రాయల్ కొరకు నియమించి వారిని రక్షించను చూడండి యేసు పురోగి ప్రతినిధి ఏస్రోవే రక్షకుడు కదా అయితే యేసు పురోగ ప్రతినిధిగా నువ్వు ఉంటే ఈ లోకరికి రక్షకుడు ఇక్కడ ఒత్నియలు ఒక రక్షకుడు బైబుల్ వాక్యం చెప్తుంది ఏసు ప్రభుని పొందుకున్న నువ్వు ఆయన కార్యాలు చేయాలి ఇక్కడ మనుష్య రక్షణ నడిపించాలా అందు నిమిత్తమై దేవుడిని నేర్పరచుకున్నాడు న్యాయధిపతుల కాలంలో ఇసలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని శత్రువులకు అప్పగించాడు శత్రులకు అప్పగించినప్పుడు వారి భారం అమితమైనప్పుడు వారు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేసాడు అనే ఒక న్యాయధిపతిని వారికి అనుగ్రహించాడు చూడండి పదవశ్రం అతన్ని మీదనుక గనుక పరశుదాత్మ రాకపోతే నువ్వేం చేయలేవు పరిశుధాత్మ వచ్చే గనుక దేవుని యొక్క ఆత్మ వచ్చాను గనుక అతడు అతడు అను రాజనూ శత్రువు రాశిని అతని చేతిగా అప్పగించాడు కాబట్టి అర్థం చేసుకోండి పరిశుద్ధాత్మ నిమీజిగా రాకపోతే నువ్వు ఈ లోకంలో ఏ పనులు చేయలేవు నీ సొంత తలంపులే ఉపగిస్తుంటావు ఫెయిల్ అయితా అందు ప్రతి క్షణము ఆయనకి చోటి ఇవ్వాలను పరశుదాత్మ దేవా నన్ను నడిపించిన ఆయన నేను స్వీకరిస్తున్న నీ యొక్క ఆలోచనలని నువ్వు ఈ రీతిగా నేను ఆ వెళ్తాను అని నువ్వు అడగాను అతన్ని అడగకపోతే రాడు అడుగు ప్రతి ఉచితంగా ఇచ్చేదని ఆత్మ అన్నాడు నువ్వు అడగకపోతే నీకు రాదు ఆత్మ నువ్వు కేవలం రక్షణ అనుభవంలోనే ఉంటావు బాప్సత్ అందుకుంటావు దేవుని సేవ చేస్తా ఉంటావు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తా ఉంటావు కానీ పరశుధాత్మడు రాడు సమృద్ధిగా పాపం నొప్పిస్తాడు నీతిని గురించి ప్రకటిస్తాడు తీర్పు ఉందని ప్రకటిస్తాడు కానీ నీ హృదయంలో సమృద్ధిగా రాడు సంపూర్ణంగా రాడు అందుకే మీరు విశేషమైన కార్యాలు ఆయన కొరకు చేయలేరు ప్రభు కొరకు విశేషమైన కార్యాలు మీరు చెయ్యాలంటే మీకు పరిశుధాత్మ అవసరం నువ్వు న్యాయాధిపతి ఉండాలంటే మీరు దేవదూతలకు తీర్పు తీర్చేద్దరు ఈ లోకస్లకు తీర్చే తీర్పు తీర్చేద్దరు ఇస్రాయల్ ప్రజలకి మీరు తీర్పు తీర్చేతంది వాక్యం అంటే ఈ లోకానికి మీరు తీర్పు తీర్చేదారు ఎప్పుడు నీ మీదకి దేవుడికి ఆత్మ దిగొస్తే కాబట్టి ఆత్మ లేకపోతే నువ్వు తీర్పు తీర్చగదు అంటే నీకు ఒక పొజిషన్ ఇవ్వడు ఇప్పుడు ఆ సిస్టర్ ఇందాక సాక్ష్యాన్ని చెప్తుంది ఆమెకి ప్రిన్సిపాల్ పొజిషన్ ఇచ్చారు హెడ్ మాస్టరా ఆమె సాక్ష్యం ఇంటాను ఒక సిస్టర్ ఏం ఏం పొజిషన్ హెడ్ మాస్టర్ హెడ్ మిస్ట్రెస్ హెడ్ మిస్ట్రెస్ అంటే ప్రిన్సిపాల్ ఒక స్కూల్ కి ప్రిన్సిపాల్ హెడ్ మిస్ట్రెస్ అంటే పెద్ద పొజిషన్ అందరు రిపోర్ట్ చేయాలా మీరు అనుకుంటున్నారా అట్లా వచ్చేసింది ఎందుకని ఆయన చిన్నప్పటికి పరిచయం ఉంది కాబట్టి సమృద్ధిగా దేవుని యొక్క ఆత్మలో ఎది కాబట్టి ఆయన మీ జీవితంలో దేవుడు మరతలు తీసుకొచ్చాడు ఫస్ట్ నీ మీద పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నీకు స్థానం ఇస్తాడు దేవుడు నుంచి నువ్వు పని చేయడం ఆరంభించాలా అర్థమవుతుందా నీ ప్రారంభ నీ పని ఎదురుంటుంది శత్రువు రాజైన కుషన్ రిషాయమును నువ్వు ఓడగొట్టాలా నీ శత్రువైన సైతాను ని నువ్వు గొడగొట్టాలా సైతా అంటే భయపడతా దయలు అంటే భయపడతారు మంతాలు అంటే భయపడతారు ఒకసారి ప్రభా నేను చూడాలని ఆశపడుతుంది ప్రభా అని అడగండి ఎవరు అడగండి నేను ఎన్నో వందల దయాల చూశాను నా లైఫ్ లా వింత రకంగా అంటే మన మనం అనుకునే ముఖాలు ఉండవు అవన్నీ పొగలాగుంటాయి దయాలు అదే అక్కడ చేస్తుంటేనే నా శరీరంలో బలినత స్టార్ట్ అవుతుంది అప్పుడు నాకు పరుశురామ స్వామి అవసరం లేకపోతే దాన్ని ఎదుర్కోలే రంగులు రంగులు ఉంటాయి అవి నల్ల మేఘం లాగా ఆ పిచ్చి పిచ్చి ఉంటాయి అవన్నీ ఆ బొమ్మలు మీరు చూస్తారు కదా అవన్నీ అబద్ధాలు అవి కావు దయాలి అవి వచ్చినాయి అంటే మీకు తెలుస్తుంది ఇది నిజం కదా ఏసుకున్నావు ఎంత నిజమో సైతాలు కూడా అంత నిజం అవి మీరు చూడలేదు సరే అవి చూడక ముందు చూసింద్రా ప్రభు చూశారు మీరు ఎవరన్నా మీరు ఎంత ఆయన జీవన దివని ఒప్పుకుంటారు వాక్యం ఎంత కదా ఎవరో వాక్యం చెప్పారు కాబట్టి మీరు ప్రభుని స్వీకరించారు కానీ ఆయన ఆయన సజీవుడు నేను తప్పక నేను ఆశ ఉంది ఎవరికన్నా ఎందు లేకపోయాయి మీకు ఆశ ప్రభుని చూడాలా ముఖాముఖిగా ఆయన శిలవను చూడండి శిలో మీద పడుతున్న శ్రమని చూడండి నేను ఇద్దరు దొంగలను కూడా చూశాను శిలో మీద ఇది సాధ్యము క్రైస్తవ జీవితంలో ఇది సాధ్యం ఎందుకంటే ఆయన జీవం వల్ల దేవుడు నీకు ఖచ్చితంగా కనిపిస్తాడు చాలా మంది సాక్ష్యాలు విన్నా నేను నువ్వు ఎలా నక్ష నాకు ప్రభు వచ్చి మాట్లాడాడు అన్యుడు ఒక అన్యుడికి దేవుడు కనిపించుకొని మాట్లాడుతున్నప్పుడు నీకు నాకు ఎందుకు కనిపించద్దు కనిపించాలన్నా లేదా ప్రయత్నించాలనా లేదా అనేకమైన పనులతో అలసిపోతే కనిపించాడు ఆయన సదులో సమయం గడపండి ఎక్కువ సమయం ప్రార్థనలే కలపండి ప్రభావ నాకు ఆశ ఉంది ప్రభావ నేను చూడాలని పాటైతే పాడతారు ఏం వాడు ప్రభుత్వసారి వాడాలి మీరు వాడండి నిన్ను చూడాల అనే ఒక పాట ఉంది నాకు అది యాప్ లో కొస్తది ఎవరు మరిటో గానీ నిన్ను చూడాలని ఉంది యేసయ్యా जीनु सोडा रही पडे पडे येसैया जीनु सोडा रही येसैया जीनु सोडा रही येसैया చూడాలని ఆశ ఉంది మీకు ఈరోజు కనీసం నీకు ఆ సవాల్ వేస్తున్నాను ఆయన నీ చూస్తే ఒకసారి నీ జీవితం ఎప్పటిట్లుండదు ఒక్కటేసారి ప్రయత్నించాడు కనీసం ఒకసారి తర్వాత ఆయన ప్రతిరోజు నీ దగ్గరకు వస్తాడు నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడల్లా ఆయన దగ్గరికి వచ్చేస్తాడు ఆయన నీతో సంభాషిస్తా ఉంటాడు ఆయన నీకు అనేకమైన విషయాలు చూపిస్తుంటాడు నేను ఎందుకు నేను ఈ లోకంలో పుట్టించిన నువ్వు ఎందుకు బ్రతికినా ఈ లోకంలో నీకు ఏ పని అప్పగించబడ్డనో అది జ్ఞాపకం చేస్తారు ఇది మర్చిను మనం అందరం ఎందుకంటే ఆయనకు చోటు ఇవ్వలేదు ఆయన పిలవకపోతే రాడు ఇప్పుడు ఆ బ్రదర్ నన్ను ఆహ్వానించకపోతే లోపలికి రాకపోయేవాడిని అది నిధానము ఎవరినైనా మీరు ఇంట్లో నీకు ఆహ్వానించకపోతే ఇంటి బయటనే ఉంటారు దేవుడు అంతే పరిశుధాత్ముడు బయటనే ఉండి తలుపు కొడతా ఉంటాడు నువ్వు ఆహ్వానించకపోతే నీ వృద్యకి రాడు అడుగు ప్రతి ఉచితంగా ఇచ్చేదని అని ఉంది వాక్యం పరిశుధాత్మని ఉచితంగా ఇస్తానడు దేవుడు అదొక వరం అన్నాడు కాబట్టి అడగకపోతే నీకు రాదు పరిశుదాత్మ నువ్వు ఎంత గొప్పగా వర్షం చేసినా ఎన్ని గతలు ప్రార్థన చేసినా ఫస్ట్ ఆహ్వానించాలని కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం చూడండి ఒత్ని ఏళ్ళ మీదికి పరిశుధాత్మ వస్తే శత్రు రాజని ఓడించాడు వచ్చినాక న్యాయాధిపతి అనే పొజిషన్ వచ్చింది న్యాయధిపతి అంటే జడ్జి అంటే కోర్టుల న్యాయధిపతి పొజిషన్ వచ్చింది అంటే ఉద్యోగం వచ్చింది అని ఇందాక అది సార్ చెప్పినట్టు ఆమెకి హెడ్ మినిస్ట్రెస్ జాబ్ వచ్చింది అర్థమవుతుందా నీకు ఒక పొజిషన్ అంటాడు దేవుడు నీకు ఒక పిలుపు అంటాడు దేవుడు నీ పిలుపుని యాకం చేస్తాడు దేవుడు ఇప్పుడు చూడండి న్యాయధిపతుల గ్రంథం ఆరో అధ్యాయం న్యాధిపతుల గ్రంథము ఆరో అధ్యాయము ముప్పై వచనంలో మిద్యాయులు అమాలికలు శత్రులు యుద్ధానికి వస్తున్నారు యో ఆత్మ గిద్యోలను ఆవేశించను అతడు బూర పుదినప్పుడు అభ్యర్ చాలండి చూడండి యహోవ ఆత్మ ఎవరి మీదకి వచ్చింది గిద్ద్యోని మీదకి వచ్చింది ఆత్మ రాకపోతే గిద్యోను కూడా న్యాధిపతి కాలేడు ఆత్మ రాకపోతే శత్రువు మీద విజయం పొందలేవు వాళ్ళు ఎంతమంది మిద్యానీయులు అమలకిలు రెండు దేశాలు ఒక్క వ్యక్తి మీదకి ఒక దేశం మీదకి రెండు దేశాలు ఒక దేశం మీదకి వస్తే ఆ దేశం విజయం పొందుతుందా పొందదు ఇంకటి అది బలం కదా రెండు దేశాలు వారి సైన్యము ఎక్కువ కానీ ఒక దేశం మీదకి ఎందుకు చూడండి పరిశుద్ధాత్మ ఎవరి మీదకి ఇప్పుడు కిద్యోన్ మీదకి వచ్చింది కిర్ద్యోన్ మీదకి ఏం చేశాడు బూరలు బుధనం నేర్చుకున్నాడు మూడు వందల మంది బూరలు ఊదం గిర్ద్యోడి మీద ఉన్న ఆత్మ మూడు వందల మీదకి వచ్చింది ఆ మూడు వందల మంది మీదికి వస్తే వాళ్ళందరు బూరలు ఊదుతున్నారు ఇప్పుడు ఏం జరిగింది దశ బూరలు ఊదినప్పుడు ఎవరు చెప్పగలరు దేవుడు విజయం ఇచ్చాడు ఎలా ఇచ్చాడు దశ శత్రువు సైన్యము ఆ శబ్దాలు విని గలిబిలి అయి ఒకరిని నువ్వు యుద్ధం కూడా చేయలేదు ను కేవలం బూరలు కుదుతున్నావు అంటే దేవుడు ఒక ఆలోచన ఇస్తాడు పరశుదాత్మ నీ మీద ఉంటే నీ సమస్యని నువ్వు ఎట్ట పరిష్కరించుకోవాలా కాదు నీ సమస్యని నువ్వెట్ట పరిష్కరించుకోవాలా అందుకు నీకు అవకాశం ఇస్తూ దేవుడు డైరెక్ట్ గా ఏ పని చేయడు మీతో చేపిస్తాడు గిద్దుతో చేపిస్తాడు వర్నీయులతో చేపిస్తాడు ఇప్పుడు చూడండి న్యాధిపతుల గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినం న్యాధిపతుల గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినం యహోవా ఆత్మ ఎవరు ఎవరు ఎఫ్తా ఎఫ్తా మీదకి యహోవా ఆత్మ వచ్చింది చూడండి పాత నిబాలంలో కూడా దేవుని యొక్క ఆత్మ లేకుండా ఏ పని చేయలేకపోయారు మరి నిబంధన కాలంలో ఉన్న మనమందరం మనకి ఎంత అవసరము పర్షుదాత్మ అవసరమా కదా చాలా అవసరం కదా మనం అడగాల కదా పడుని అడగకపోతే ఇప్పుడు పరుషు ఆత్మ చూపిస్తా వాక్యం చూడండి ఇప్పుడు ఎఫ్టా మీదకి ఆ ఆత్మ వచ్చింది ఏం జరిగింది చూడండి ఇప్పుడు అతడు గిలాదిలోను మనిషిలోను సంచరించచ్చు ఆ అమూలీల మీదకి బయట యుద్ధానికి ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా నీ మీద పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు సైతాన్ని ఎదుర్కోలేవు నువ్వు ఎంత మంచి విశ్వాసం కావచ్చు నీకు వాక్యం ఎంత తెలిసి ఉండవచ్చు నువ్వు ఎదుర్కోలేవు నీకు ఆ ధైర్యం రాదు నిన్నటి నేను చూపించాను ఎవరిస్తుల కూటమిలో బైబిల్ అంతట్లో ముగ్గురు వ్యక్తులు సింహం వెంట పడి చీచి ఎవరు వారు చెప్తారా ఇక్కడ రైట్ రండి ధైర్యం ఉండాలా మీ మీద పర్శురాలు ఉంటే ధైర్యం వస్తుంది మీకు నీకు రాకపోతే నేను గుర్తు చేస్తా ఏం పర్లేదు ఎంతవరకు గుర్తుంటే అంతవరకు చెప్పు అక్కడ చూసి చెప్పామీ ఆయన విఫలం అయిపోయింది కదా అదే సిస్టర్ యూత్ కాన్ఫరెన్స్ కి రానే లేదు ఆమె మీదికి ఆత్మరాగా సంసోను మీదికి ఆత్మరాగా అని ఏం చేశాడు సింహంని చీల్చి వేశాడు దావీదు ఎలుగుబంటిని సింహాన్ని రెండింటినీ చీల్చి పరిశుధాత్మ ఉంటే అట్లాంటిది కార్యం నువ్వు భయపడవు సింహాన్ని చూస్తే బెనయానే వ్యక్తి వెనయన వ్యక్తి గురించి మనం ధ్యానించడం నిన్న ఈ వ్యక్తి సమీల గ్రంథంలో చూస్తాం ఈ వ్యక్తి దాబిదు దగ్గర తర్వాత సైని సైన్యాధిపతి లాగా పనిచేస్తాడు ఆ వ్యక్తి ఒక సింహము అక్కడెక్కడ పోయి గుహలో దాచుకుంటే దాన్ని వెంట పడి దాన్ని లాగి చంపిడు నాకు అనిపిస్తుంది ఒక సింహాన్ని చూస్తే భయపడేవాడు వాడిని చూస్తే ఎంతమంది భయపడాల సింహమే భయపడిపోయిందంటే ఊహించుకోండి సింహం చూస్తే సింహమే భయపడిపోయింది సింహాన్ని చూస్తే అందరూ భయపడతారు కదా ఈ లోకంలో అందరూ భయపడతారు దాని దగ్గర గొడవ భయపడతారు ఎందుకంటే చాలా శక్తి ఉంటుంది కానీ సింహాన్ని చంపేది అన్నిటికంటే పవర్ఫుల్ జీవి ఒకటి ఉంది ఏంటది సింహాన్ని కూడా ఒక జీవితం ఎన్నో సింహాలు చనిపోతాయి దాని కా అంత డేంజర్ కానీ ఆ సర్పాన్ని చంపే ఇంకొక జీవి సర్పానికి అది అదంటే భయం పైన గుర్తుంటది గాలి డేగా అది సర్పము గాలిలో దాన్ని పైకి లేపితే అది దాని భయం ఎక్కువ సర్పాన్ని గాలిలోకి లేపితే భయం దానికి ఎక్కడ చనిపోతాను ఎక్కడ పడిపోతానో అది బరువుంటది కదా అందుకే ఈ పక్ష ఏం చేస్తుంది పక్షి దాన్ని తీసుకొప్పుడు అక్కడి నుంచి పడేస్తుందో చం చంపేసి తినేస్తుంది సర్పానికి పక్షులంటే భయం సింహానికి పామంటే భయం మనిషికి సింహం అంటే భయం జంతువులకి అందరికీ సింహం అంటే భయం కానీ ఈ వ్యక్తులు సింహాన్ని కూడా భయపడలేదు నువ్వు అర్థం చేసుకోవాలి అద్దె శక్తిలో వాడు గర్జించి సింహం సైతానుడు వాడు నిన్ను చూస్తే భయపడాల నువ్వు వాడు చూసి భయపడంగా సైతాన్ను నిన్ను చూస్తే భయపడాలా ఎప్పుడు సాధ్యం తెలుసా నువ్వు పరిశుద్ధంగా జీవించి పరిశుద్ధాత్మ అభిషేకం ఉండి ముందుకు వెళ్తేనే గాని వాడు నీకు భయపడ్డాడు మీ ప్రాంతానికి రాగానే మూడు దయ్యాలు నన్ను ఎదుర్కొన్నాయి ఆయన ఎప్పుడు చెప్పాను సాధారణంగా పబ్లిక్ లో చెప్పాను మా ఫ్రెండ్స్ కూడా చెప్పాను రాత్రి వచ్చినాయి ఫస్ట్ ఒక ఆత్మ యొక్క దయ్యం వచ్చి ఎందుకు వచ్చిన మా ప్రాంతానికి ఎందుకు వచ్చినావు ఇక్కడ కొన్ని మూడు వందల నేను ఇక్కడ ఉన్నాను మమ్మల్ని మమ్మల్ని వేధించడానికి నువ్వు ఎందుకు వచ్చినావు ఆయన మాట్లాడతాయి మీకు తెలియదు నీలో పరశుద్ధాత్మ ఉన్నప్పుడు పరశుధాత్మ దేవుడు ఇవన్నీ చూపిస్తాడు వాటిని ఎట్లా ఎదుర్కోవాలా వాటిని ఎట్లా బంధించాలా వాటిని ఎట్లా తరమాల మనుషుల నుంచి అర్థమవుతుందా తర్వాత నువ్వు వాటి తీర్పు తీరుస్తావు కదా ఒకనొక దినం కొన్నిసార్లు విడిచిపెట్టావు మనుషులని అప్పుడే చెప్తా వాటిని నేను తీర్పు తీర్చకుండా ఉండాలంటే నువ్వు విడిచిపెట్టుకోవాలి మనిషి నా తీర్పు ఏం తెలుసా శాశ్వతంగా నువ్వు మరణించాల్సిందే ఆత్మను మరణిస్తే వాక్యం వాటిని నేను హెచ్చరించగలను నేను మరణాన్ని నీ మీద తీర్పు తీర్చక ఈ మనిషిని విడిచిపెట్టి వెళ్ళిపో ఎందుకంటే ఈ టైం కాలేదు ఇంకా తెలుసు ఈశ్వరు వచ్చినాక వాటిని తీర్పు ఆ దినం ఈశ్వర్తో పాటు కలిసి మనం వాటిని తీర్పు తీర్చముంది వాక్యం కాబట్టి పశుతాత్మ అభిషేకం ఉన్నవాడు తీర్పు తీరుస్తాడు లేకుంటే మీరు వాటిని తీస్తే భయపడతారు అవి రాత్రి నుంచి కనిపిస్తే ఫినిష్ పని చాలా మంది ఎదురు ఎదురు చనిపోతారంటే మీకు తెలియదు అవి వచ్చి చంపుతాయి గొంతుపీస్కేసి కూగురాన్ని కూడా చేస్తూ ఉంటాయి వాటిని ఎదుర్కోవాలా అంటే నీకు దేవుడు యొక్క ఆత్మ నడిపింప అవసరం రక్షింపబడ్డ వారు ఎట్లా జీవించాలా అంటే పరిశుతాత్మ అవసరం సంస్థ నిమిదికి ఆత్మ వచ్చింది ఆయన ఏం చేస్తాడు దాన్ని చీల్చి వేసిన కదా ఇప్పుడు చూడండి పాత నిబంధన కాలకు పరిశుధాత్మ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు యోదు మీదకి పరిశుధాత్మ వచ్చినాక అతను రాజు కావడము దాని తర్వాత అనేకమైన యుద్ధాలు గెలవడం అవన్నీ మనం చూస్తున్నాం అంటే రాజులకు కూడా పరిశుధాత్మ అవసరం దేవుని బిడలకు కూడా పరిశుధాత్మ అవసరం ఈ లోకంలో నువ్వు జీవించాలంటే నీకు పరిశుధాత్మ అవసరం అని వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఇది మనకు ఒక వాగ్దానం అనేసి ఇప్పుడు మనం కృత నిబంధన సంబంధించిన వాక్యాన్ని కొన్ని చూసి నేను ఈ వాక్యాన్ని గురించి చూడండి కృత కాలంలో ఉన్న వాక్యం వ్యూహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము పదహార వచనం ఎవరైనా చదవచ్చు త్వరగా యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము పదహారవ వచనం నేను తండ్రిని వేడుకొద్ద మాట్లాడుతుంది ఇప్పుడు నేను తండ్రిని వేడుకొందు ఎల్లప్పుడు చూడండి మీ అంతా ఎల్లప్పుడూ ఉండటం ఆయన వేరే ఒక ఆదరణ చూడండి మీతో పాటు ఎల్లప్పుడూ ఉండేలాగున్నా దేవుని యొక్క ఆత్మని మీకు అనుగ్రహిస్తాను చెప్పండి మీతో పాటు ఆత్మ ఉన్నాడు ఇప్పుడు మీరు ఏమో మర్చిపోతే అను మరబడ్డ దేవుడు అనేసి ఎందుకు చెప్తున్నాడంటే కారణం అదే నీ తెల్వం కూడా తెలియదు ఈశ్వరు చెప్పిన మాట ఏంది మీతో పాటు ఎల్లప్పుడూ ఉండు రాగా పంపిస్తాను అంటే నీ బృదంలో ఉండి అతని పరిచరాత్ముడు నువ్వు అతన్ని ఆహ్వానించకపోతే ఎట్లుంటాడు చెప్పండి మా జీవితంలో ఉండినైనా ఆయనను అడగకపోతే ఎట్లుంటాడు చెప్పండి ఈశ్వరు అంటున్న మాట అది అదొక వాగ్దానం వాగ్దానాన్ని మనం పట్టుకోవాలి కదా చూడండి లేకపోతే ఏమవుతుంది చదువు పదిహేడు పద్దెనిమిది లోకము ఈ లోకము ఆయన చూడదు అంటే శరీరం ఉండేవాళ్ళు చూడలేదు నువ్వు శరీరంగా ఉంటే చూడలేదు పరసాత్మని తర్వాత ఆయన గుర్తించదు ఆయన గ్రహించదు ఆయనని పొందలేదు పొందాలా పొందాలన్న విషయం జ్ఞాపకం చేస్తుండే అక్కడ మీరు పొందుకోవాలా ఆహ్వానించకపోతే రాడు పరశుద్ధాత్మడు రాడు ఆహ్వానించకపోతే ఆయనని పొందుకోవాలా ఈ లోకము పొందుకోదు కానీ మీరు మీరు అంటే దేవుని బిడ్డ మీరు ఆయన ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును మీతో ఉంటాడు మీలో ఉంటాడు మీరు ఆహ్వానిస్తేనే లేకపోతే ఉండడు బయటనే ఉంటాడు డాక్టర్స్ ఎవరు ఆహ్వానిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు ఎవరి హృదయంలో దీవించిన ఆశారడితే వాళ్ళ హృదయాలకు వస్తాడు నువ్వు ఆయన ఆహ్వానిస్తే దగ్గరికి వస్తాడు నా హృదయంలో బస్ చేయంటే వచ్చి ఉంటాడు లేకుంటే రాడు ఎన్ని సంవత్సరాలు మీరు విశ్వాసులుగా ఉన్నా మీ దగ్గరికి రాడు మీలో ఉండడు అట్లా చర్చస్ అన్ని ఎండిపోతున్నాయి ఈరోజు పరిశుధాత్మ లేకుండా ప్రపంచంలో జరుగుతున్న విషయం ఇది స్టార్టింగ్లో అన్ని బాగుంటాయి చివరికి ఇష్టపడికి అన్ని సంఘాలు ఎండిపోతున్నాయి ఎందుకంటే ఇతన్ని సహవాసంలో రాణిస్తలేరు రెండు సంవత్సరాల నుంచి చర్చస్ రాణిస్తలే స్టార్టింగ్ లో రాణిస్తారు తర్వాత తరమేస్తున్నారు అదే అది కూడా తప్పే కదా పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తున్నారు వాక్యము ఆయన వచ్చింది ఒక పని చేయడానికి వరకు లోకాని పాపం ఒప్పించడానికి కొరకు నీతి గురించి ప్రకటించడానికి కొరకు తీర్పు గురించి ప్రకటించడానికి వరకు ఈ మూడింటిని చేయలేకుండా చర్చిని ఎండిపోజేస్తుంది సైతాన్ శక్తులతో కాబట్టి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకం నీ వీధికి కార్యాలు జరగవు నువ్వు ఎందుకంటే చూస్తావు కాబట్టి దాన్ని గ్రహిస్తావు కాబట్టి దాన్ని తరుగుతావు కాబట్టి కాబట్టి ఇప్పుడు చూడండి అదే చదివే పద్దెనిమిదో అంశం చివరి మిమ్మల్ని అనాథులుగా విడువను మీ అద్దకు వద్దును కొంతకాలమైన తర్వాత లోకము మరి ఏంటంటే నన్ను చూడదు అయితే మీరు నన్ను చూస్తారు అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే మీ పరశుద్ధాత్మ లేకపోతే మీరు అనాథలు అని చెప్తున్నది వాక్యం క్రైస్తవులు అనాథలు మీకు తండ్రి ఉండాలనుకుంటారు కానీ మీరు అనాథలే ఎందుకు తండ్రిని ఆహ్వానించేది నీ వృద్ధంలో ఎట్లొస్తారు తండ్రి కుమారుడుని ఆహ్వానించదు ఎట్లొస్తారు కుమారుడు పరశుధాత్మ రూపకంగా కాబట్టి పరశుధాత్ముడు నీ వృధంలోకి వస్తే నువ్వు అనాథవు కాదు కాని నేను అనాథను అనే పాట పాడతాడు ఈ ప్రాంతంలో పాడు పాడు నీకు వస్తే పాడు కా adanarya ka nenadu nehalapadayo na taniri rududojwaada nehalapadayo na కనిపూసుకోండి అందరు కనిపూసి అడగండి బ్రహ్వా నేను ఎప్పటికీ అనాథం కాదు నీ ఆత్మ ఉంటే కనిపూసుకోండి అడగండి ఆయనతో మాట్లాడండి ఇప్పుడు పర్షుదాత్మతో మాట్లాడండి పర్షుదాత్ నా హృదయలోకి వస్తే నేను అనాథం కాదు ఇంతకు నేను అనాథనే నాకు సహాయత చేయవచ్చు నాకు నీ అభిషేకం అవసరం నా హృదయంలోకి వచ్చి నివసించు లేదు ఎంతసేపు టైమ్ టైం మీరు చెప్తే ఇంకా తొమ్మిది గంట కనలేదా ఇప్పుడు ఏమైతుంది అది తొమ్మిది అయిపోతుంది ఒకటి వాళ్ళకి కూడా మీరు పరిచయం చేస్తారా మన చేస్తాను అండి కాబట్టి పరశుద్ధాత్ముడు ఏ రీతిగా వస్తాడు అన్న విషయం మనం అర్థం చేస్తారా ఇంక నిన్న ఎవరో ప్రశ్న ఇస్తారు నన్ను అంత బాని అంది నాకు నాకు పరుషుత్మ అవసరం ఇప్పుడు నేను ఏం చెయ్యాలా ఎట్లా ఆహ్వానించాలి అతన్ని అతన్ని ఆహ్వానించకపోతే రావడానికి చెప్పినా కదా ఎట్లా ఆహ్వానించాలా నా సాక్ష్యం క్లుప్తంగా చెప్తాను ఎట్లా ఆహ్వానించండి నేను వరకు నాకు ఆసక్తి ఉండేది ఎనభై తొమ్మిది నుంచి తొంభై వరకు పర్షదాత్మ పొందుకోవాలన్న తపన పెరుగుతోంది నాలో చిన్నప్పటి నుంచి దేవుని బిడ్డ క్రైస్తవ ఆరవ తరం అది కానీ ఎవరు చెప్పలేదు ఇంట్లో ఎందుకంటే సంఘంలో అటువంటి బోధ సరే నేను ఏ సంఘంలో నేర్చుకుని కూడా నా జ్ఞాపకం వచ్చలేదు బహుశా ప్రేరుకోవాలనే సంఘానికి వెళ్ళినప్పుడు జ్ఞాపకంకి వచ్చినట్లు అక్కడ జ్ఞాపం తీస్తారు వాళ్ళు కానీ ఆ సంఘాన్ని ఎక్కువ కాలం ఉండలేకపోయినా అనేక ప్రాంతాలలో వెళ్తున్నా ఎట్లా పొందుకోవాలి పశుదాత్మ ఎక్కడ పబ్లిక్ మీటింగ్స్ అయినా అక్కడ భయవాండి పై కూర్చొని దేవుని అడిగేవాడిని ప్రభు నాకు పశురాత్మ ఈ అక్కడ జరగలే అప్పుడు ఆ రోజుల్లో నైన్టీన్ ఎయిటీ ఆ ప్రాంతాల్లో బ్రదర్ ఏసన్న గారి పబ్లిక్ మీటింగ్స్ ఫస్ట్ టైం స్టార్ట్ హైదరాబాద్ లో అప్పుడు ఫస్ట్ టైం పై కూర్చున్నా అక్కడ నేను కూర్చున్నా వాళ్ళు పాటలు పాడుతూనే ఉన్నారు పాటలు పాడుతున్నారు కానీ పరశుదాత్మ పొందుకోవాలంటే ఏం చేయాలో చెప్తలే నాకు అంటే వాళ్ళు అదంతా వర్షపు పరిచర్య అక్కడ నుంచి ఇంకొక పాస్టర్ వచ్చిండు చెన్నై నుంచి థామస్ అనే పాస్టర్ ఆయన కూడా పర్శతాత్పం గురించి మాట్లాడుతున్నాడు ఎట్లా పొందుకోవాలో చెప్తాడు మనం ఎట్లా పొందుకోవాలా ఎట్లా పొందుకోవాలా చూడండి ఒకసారి ఒక వాక్యం లూకాసు వార్త పదకొండవ అధ్యాయం పదమూడవ అర్షం దానికి ముందు లూకస్ వర్త పదకొండవదిలోకి మీ తండ్రి పర్లోకి మందిన మీ తండ్రి వారికి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా ఎంతో నిశ్చయముగా అనుగ్రహించిన అనుగ్రహించిన ఇది వరం అన్నది అక్కడ అప్పుడు ఆయన దాని తర్వాత మోగదేయం ఆ వాక్యం ఇప్పుడు మీరు చదువు పర్లోకి పొందిన మీ తండ్రి తన అడుగు వారికి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయము అనుగ్రహించారు ఎంతో నిశ్చయంగా అనుగ్రహించారు ఇప్పుడు చూడండి ఇది గ్యారంటీ నిశ్చయం అంటే గ్యారంటీ కాదు నిశ్చయం అంటే గ్యారంటీ అడుగు ప్రతివానికి అడుగు ప్రతి వానికి నాకే కాదు మీకే కాదు అందరికి ఇప్పుడున్న వాళ్ళకి అందరికి అడుగు ప్రతి వారికి ఎవడున నిశ్చయముగా పరిశుధాత్మనిస్తా అంటాడు నువ్వు అడుగుతనే ఇస్తాడు లేకుంటే ఇవ్వడాడు అర్థమైందా మీరు అడిగింద్రా ఇప్పుడు అడతారా గతంలో ఎవరు జీవించలేదు ఇప్పుడన్నా జీవిస్తాం నాకు పరిశుదాత్మ కావాలని ఆయన నువ్వు పరిశుధాత్మతో మాట్లాడాల పరిశుదాత్మ దేవ నాలోనికి రా నన్ను అని అడగాల ఇది ఆరంభం నేను ఎన్నో ప్రాంతాలు చెప్పాను కదా రకరకాల ప్రాంతాలే పరుశురాత్మ అభిషేకం ప్రయాసపడ్డాను ఎక్కడ రాలేదు నాకు ఎన్నో పబ్లిక్ మీటింగ్స్ ఎన్నో చర్చలు జరిగిన రకరకాల చర్చలు హెబ్రో చర్చ్ పోయినా బ్యాప్తిస్ట్ చర్చి పోయినా ఎన్నో చర్చలు జరిగిన హెబ్రో చర్చి ఎక్కువ కాలం ఎన్నో సంఘాలలో పరిచర్య చేసిన తర్వాత కానీ ఎక్కడిపోయినా నాకు రాలేదు పరిశుదాత్మ అనేసి నేను గురించి తప్పుగా మాట్లాడటం ఎందుకంటే నీ ఆశ సంపూర్తి అయిందా ఈ రోజు అడుగుతాం ప్రభు నాకు ప్రశాంతం ఈ ప్రభుత్వ రేపు అడుగుతావా వచ్చేంత వరకు అడగరు నేను చెప్తున్న మనిషి బలహీనత నిర్లక్ష్యత ఈ క్షణం ఉన్న తీవ్రత ఈ తలుపు ద్వారా బయటికి వెళ్ళి పెనక ఉంటుందా ఈరోజు విన్న వాక్యము వచ్చే ఆ ద్వారా పోయిన వారం ఏం జయించారు చెప్పండి నేను ఈ ప్రశ్న వేసినప్పుడు అందరు తలలు వంచుకుంటారు వంచుకొని కళ్ళు మూసుకుంటారు అప్పుడు అంటారు సిస్టర్స్ నా గురించి ప్రార్థించకండి తలలు ఎత్తండి అంత చెప్పాలే చెప్పలేరు ఎందుకంటే మనిషి మత్తి జీవి అన్ని మర్చిపోతాం ఎన్నో సంవత్సరాల మీరు వాక్యాలు వింటున్నారే ప్రతి ఆధ్వారాల్లో అవన్నీ జ్ఞాపకం తీసుకుంటున్నారా మన విశ్వాసం ఎట్లా ఎదుగుతా చెప్పండి బలపడతారు చెప్పండి ఆయన కొరకు మీరు ఎట్లా సాక్ష్యాలు ఉండగలరు ఇది మనం తీర్మానించుకుందాం ఈ వాక్యాన్ని నా బ్రదర్ రాసుకుంటానే మెదడు మీద పుస్తకాలలో రాసుకుంటాను నేను అందుకు చర్చ్ నా దృష్టిలో బ్రదర్ చర్చ్ అనేది ఒక స్కూల్ లాగా ఉండాల మేము ఆ చర్చ్ ఏం చేస్తాం తెలుసా ప్రతి ఒక్కరికి ఆ నోట్ ప్యాడ్స్ వర్షిప్ ముందు ఎవరి లేవు నోట్ ప్యాడ్స్ ఎత్తండి అంటే చేతులు అందరికి నోట్ ఇస్తాం నోట్ అంటే చిన్న నోట్బుక్ లాగా కంపల్సరీ రాయాలా వేరు వచ్చే వారం పరీక్ష పెడతాం మీకు స్కూల్లో పరీక్ష పెట్టినట్టు నా దృష్టిలో చర్చ్ అట్లా ఉంటేనే అది సమృద్ధి గల సంఘం లాగా తయారైతుంది మీకు విశ్వాసం బాధపడదు ఎందుకంటే వింటేనే విశ్వాసం కలుగుతుంది ఎట్లా కలుగుతుంది మర్చిపోతే వాక్యాన్ని మర్చిపోతే విశ్వాసం ఎదుగుతుందా అంచలంచ ఎదగాలి విశ్వాసంలో ఒక దశలో నీ విశ్వాసం పెట్టాలా క్రీస్తుకు మాదిరి విశ్వాసం ప్రభులో ఉన్న విశ్వాసం నీలో రావాలా మళ్ళీ ఆ స్థితికి నువ్వు ఆ స్థితికి ఎదగాలంటే ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్న ఒకటి కేవే ఎన్ని సార్లు ప్రబుల్ తన మాట్లాడేట్టు అవన్నీ ఏమైపోయాయి వాటి అన్నిటి వేసుకోవాలి కదా ధ్యానించాలి కదా ఈరోజు క్రైస్తవ జీవితము అట్లా నిర్లక్ష్యంగా అయిపోయి అన్ని పోగొట్టుకుంటుంది అది పుష్పించలేక ఫలించలేక మోడే మిగిలిపోయింది ఎండిపోయిన చెట్టు మిగిలిపోయింది అది ఎప్పుడు ఫలించాలా పరిశుద్ధాత్మ రాకపోతే ఫలించదు చర్చ్ నీలో ఆ ఆత్మ రావాలా కాబట్టి ఎదినం నువ్వు స్వీకరించాలా చూడండి ముఖ్యంగా నూకాసు వార్తలో తగిలిస్తున్న వాక్య ప్రకారం ఏంటంటే అందరు అడుగుడి ఇవ్వడను తక్కిడి తీయవడను వెదుడి దొరుకును అన్న విషయం జ్ఞాకం చేసుకుంటుంటారు అడుగు ప్రతి వానికి అడుగుడి అటువల్ల మీరు అడుగుడి మీకు ఇవ్వబడును వెదుడి దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వానికి ఇయబడును వానికి దొరుకును తట్టు వానికి తీయబడినని మీతో చెప్పుచున్నాను మీలో తండ్రి తన కుమారుడు చేపని అడిగితే చాపకు ప్రతిగా పామునిచ్చునా గుడ్డునడిగితే తేలునిచ్చునా కాబట్టి మీరు చెడ్డ వార్యు మీ పిల్లలకు మంచి ఈవులని అండి పరలోకమ కనీసం బ్రదర్ ఇక్కడ నుంచి జాగ్రత్తగా చదవాల చదవండి వాళ్ళు చెప్పండి ఆ వాక్యం అమ్మ తీసుకుంటాం లోక స్వార్థ పదకొండ అధ్యాయం ఇందర చూస్తున్న వాక్యమే కొంచెం ముందుకు వెళ్తా ఉండి పదమూడు వారా చదవండి మనం ప్రశ్న అక్కడే అంటే తొమ్మిది నుండి పదకొండు వరకు చూస్తున్న వర్షాలు ఏముందంటే వీళ్ళు తండ్రి అయిన వాడు దానికి ముందు దానికి ముందు ఆల్రెడీ మీరు చదివిస్తారు అడగడము తట్టడము వెతకడం ఈ మూడింటి గురించి మాట్లాడుతుండ కానీ ఒక కుమారుడు చేప నడితే పామునిస్తారా రొట్టె నడితే చేపకుడిగితే కాబట్టి ఇప్పుడు జాగ్రత్త కాబట్టి మీరు చెడ్డవారండి మీరు చెడ్డవారయ్యండి మీ పిల్లలకు మీ పిల్లలకు మంచి మంచిగా మీ తండ్రి వారికి వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయము ఇచ్చారు ఇప్పుడు మీకు చెప్తున్నా ఈ సత్యం ఏంటని సార్ మీరు అడుగుడి ఇవ్వబడును కట్టుబడి తీయబడును వెతుడి ఎదుర్కును అన్న వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుని ఇంతకాలం పరిశుద్ధాత్మక వరకు అడగాలంట పరిశుద్ధాత్మక వరకు వెతకాలంట పరిశుద్ధాత్మక కొరకు తట్టాలంట ఆ వాక్యం అది ప్రపంచంలో సేవకులందరు దాన్ని తప్పుగా మార్చేస్తున్నారు సంఘస్థులందరినీ తప్పుడుగా నడిపించేసి ఈ లోకంలోని వస్తువులను అడగడానికి వరకు ఈ లోకంలో ఏదో కోర్పాటు తీర్చుకోవడానికి వరకు అడుగుతా పోయారు తగ్గుతా పోయారు వెతుకుతా పోయినారు దాన్ని తప్పుగా వాడుకున్నారు వాక్యం ఎందుకంటే పరిశుద్ధాత్మక వరకు అడగాలంట అక్కడ వాక్యం అని చెప్తుంది కిందది వదిలేసి పైన మూడు చదివేసి ముందుకు వెళ్ళిపోయింది అందుకు ఆస్తుల అంతస్తులు సంపాదించుకున్నారు కానీ అతి విలువ గల పరిశుధాత్మని విడిచిపెట్టేశారు మర్చిపోయింది సంఘం పరిశుధాత్మ దేవుణ్ణి మర్చిపోయింది క్రైస్తవ సంఘం ప్రపంచాత్మకంగా పాటలు గంభీరమైన ధ్వనులతో ఆరాధనలు ఉపాస ప్రార్థనలు బాగా చేస్తూ ఉంటారు గంటలు గంటలు పాటలు పాడుతూ ఉంటారు దేవుని వాక్యాన్ని జస్తూ ఉంటారు పరిశుధాత్మ కొరకు ఎవరు కనిపెట్టారు ఆయన పక్కన పెట్టేస్తారు ఆయన మీతో పాటు నాశపడుతుడు మీ వృద్ధుల బసచేళ్ళ నాశపడుతుడు మీరేమో ఆహ్వానిస్తలే అంటే ఓ రీతిగా మీరు పాపం చేస్తున్న వారు ప్రభుని తృణీకరించడం పాపం అన దేవుని ఆత్మని తృణీకరించడం పాపం ఎందుకో తెలుసా ఈ పాపంకి క్షమాపణ లేదంట ఉందా కుమారుని దూషించను క్షమాపణ కలుగును కానీ అర్శుద్ధాత్మని దూషించే వాడికి ఏ యుగంలో కూడా క్షమాపణ లేదు కాబట్టి పరిశుధాత్మని దుఃఖపరుస్తున్నారు ఏడ్పింప చేస్తున్నారు అతన్ని మీరు ధృవీకరిస్తున్నారు ఎంతగా బాధపడుతుండో ఊహించమోసారి ఆ వ్యక్తి మూడో వ్యక్తి కదా త్రిత్వంలోని మూడో వ్యక్తి అతన్ని మీ జీవితంలో మీకు ఆహరించకపోవడం మీ జీవితంలో అతను చేయలేకపోతున్న కార్యాలు నేను వచ్చిందే మీకు సహకారంగా మీతో సహవాసం చేసి మీకు సహాయపడడానికి వచ్చినా కానీ మీరు నన్ను ఆహ్వానిస్తలేరు నేను ఎట్లా సాయం చేయాలి మీ దగ్గరికి వచ్చి ఇదీక సిడు ఆయనని మీరు పొందుకోవాలి ఎట్లా అడుగు వాడికి ఖచ్చితంగా తండ్రి ఇస్తాడు పరుశాత్మని తట్టు వారికి ఖచ్చితంగా తీస్తే దొరుకుతుంది పరశుధాత్మ అధినీతిగా వెతుకు వారికి తప్పక దొరుకుతాడు ఇది సమయం ఈ కాలం పోతే మీకు ఇక దొరకదు పరశుద్ధాత్ముడు యుగం అంటాం ఈ యుగం ముగించినాక మీరు ఎంత ప్రయాసపడ్డా పరుశుత్ముడు రాడు ఎందుకంటే ఆయన పని అయిపోయింది ఈ లోకంలో ఆయన పని అయిపోయాక అపవాది బాహాటంగా వస్తున్నది వాక్యం అబద్ధ ప్రవక్తలు అంత్యక్రిస్తులు బాహాటంగా వస్తారు వాళ్ళు ఎందుకంటే పరిశుధాత్ముడు ఉన్నంత వరకు వాళ్ళు పని చేయలేరు ఎందుకంటే పరుశుధాత్ముడు నీ ద్వారా నా ద్వారా ఈ పనులు చేస్తా నువ్వు ఎక్కడ అడుగు దుష్ట శక్తులు పారిపోతా ఉంటాయి రోగులు స్వసంపరచబడతా ఉంటారు ఎందుకంటే నీలో ఉన్న అగ్ని అటువంటిది పరుశుధాత్ముడు అగ్నిదేవుడు ఆ అగ్ని నీలో ఉన్నంత వరకు నీ దగ్గరకు ఏ రోగాలు రావు కోవిడ్ రాలేదు రాదు అది భయపడుతుంది ఎందుకంటే దయ్యం ఏ రోగాలు నీ క్యాన్సర్ అది భయపడాలి నేను చూస్తే ఎందుకంటే నీలో అగ్ని అంతగుంది ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి నువ్వు దేవుని బిడ్డ వైండి నీలో అంతగా అగ్ని లేకపోతే ఎట్లుంటది చల్లబడిన అగ్ని బలిపీఠపు జీవితం నీ హృదయమే బలిపీఠమే దాని మీద అగ్ని మండుతూనే ఉండాలి కదా దివారాత్రులు మండుతా ఉండాలన్నది వాక్యం నువ్వు దాన్ని ఎప్పుడో ఆర్పేసుకునే అసలు మంటనే లేకపోయే కొద్ది జీవితాలలో ఎట్ల కార్యం జరుగుతుంది చెప్పండి నువ్వు ఎట్లా ఇతరులకు మాదిరి ఉండగలవు ప్రభుత్వంతో ఎట్లా నడిపించగలవు నువ్వు ఎంతగానో తప్పిదం చేస్తున్నావు పరశురాత్మకి సహాయం ఇవ్వకుండా చోటి ఇవ్వకుండా అతని దుఃఖపరిచి గాయపరిచిన కొద్దిసేపు కళ్ళు మూసుకుందాం బ్రహ్వా నేను పాపం చేసిన దృఢీకరించిన తండ్రి ఆధునిక వేరొక ఆధనకర్తపిస్తున్నారు మీరు కానీ మిమ్మల్ని స్వీకరించలేదు బ్రౌ మిమ్మల్ని ధృవీకరించినాం పరశురాత్మ దేవా మీరు చెప్పిండ్రు వేరొక ఆదరణకర్తను పంపిస్తాను మీరు అతన్ని ఆహ్వానించమన్నారు అడగమన్నారు తట్టమన్నారు తీయమన్నారు వెతకమన్నారు కానీ మేము దూషించినాం అతన్ని అతను ప్రకటించిన సత్యాన్ని తృణీకరించినాం ఎన్నో నెలలు ఎన్నో సంవత్సరాలు ఎన్నో వారాలు మీరు మాకు మాట్లాడినారు ఈ విషయాలు కానీ మేము ఏ రోజు మేము స్పందించలేదు బ్రవ్వ మమ్మల్ని క్షమించిన అయినా నా పాపం క్షమించు బ్రవ్వా స్తోత్రా స్తోత్రా స్తోత్రాపడానికి అయ్యాత్మన్ దేవ ప్రతి ఆత్మ ని పరిశుద్ధుడనే లేకిరెడ్డి ఆ లేకిరెడ్డి ప్రభా అయ్యా రండి నాయనా రండి నాయనా వీరేని జీవితం జీవితాయన దేయ వీరేని నది నుదురు తేగాతాయా మామ వెలిచి చదివితే విదాస్ని ముందు మర్చొద్దు మళ్ళీ రంపై స్మరికెయనే దేవుడా శ్రీప్రభువు అంటే స్మరించండి ప్రభా ఆపతే మండిచెల్లై నాయనా ఆ దివ్యా हेलो आप सबका दिल से स्वागत है। ये एक बहुत ही थैंक यू बहुत बहुत बहुत बहुत। ये मेरा देश है। इंडिया है इंडिया है। सब करते हैं। हम भी करते हैं। और आप सब को थैंक यू। मेरे देश में मेरे देश में। राष्ट्र के Yeah, we're going to be playing. <laughs> yeah, we're going to be playing. Yeah, we're going to be playing. A sua sua sua sua sua. Me <tose> dê o seu nome. <tose> Como é o seu nome? Eu quero saber o seu nome. Agora, entrega. Entrega. Como tu vai me dizer? Eu vou te dizer. Você quer me dizer? Diga. Diga. ਸਭ ਤੋਂ ਵੱਧ ਸਭ ਤੋਂ ਵੱਧ ਉਹ ਵੀ ਬੋਲਦਾ ਹੈ ਸਭ ਤੋਂ ਵੱਧ ਸਭ ਤੋਂ ਵੱਧ ਉਹ ਵੀ ਬੋਲਦਾ ਹੈ रहते रहे रहते रहे भजन जो साथ करो बोलो रे रे भजन जो साथ करो परशु ठाकुर आहा पाद स्पर्शया परशु ठाकुर क्या कथा सुनाना यश प्रभु वारी प्रभु वारी प्रभु प्रभु हरि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 rendi deha rei deha rendi deha sadi de de su sadi de de su మీలో ఇంకా ఎవరైనా మీ జీవితానికి మీ జీవితాన్ని ప్రభుకి సమర్పించుకోకపోతే ప్రవ్వా నేను పాపిందైనా నా పాపం క్షమించి తండ్రి నన్ను విడగా స్వీకరించు ప్రవ్వా అన్న చిన్న ప్రార్థన నీకు అవసరం ఇరవచ్చు ప్రభు నిన్ను కాపాడాలా నిన్ను గొప్ప సాక్షిగా నిలబెట్టుకోవాలా నీ కుటుంబీకుల మధ్యలా నీ బంధువుల మధ్యలా నీ ఉద్యోగ స్థలంలో అనేక ప్రాంతాలలో నువ్వు ఆయన కొరకు సాక్షిగా జీవించాలంటే నీకు రక్షణానుభవం అవసరం ప్రవ్వ నేను పాపి నేనైనా నా పాపం క్షమించి తండ్రి ఆయన కలుగురి సిలవలో నా పాపం మీరు భరించినారు నా శాపము రోగము వ్యసనాలను భరించినారు ఇక్కడ అది జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా అని ప్రార్థించండి అదలియ ప్రభావ నా పాపం క్షమించిన అయినా నీ బిడ్డగా స్వీకరించాను నీ కుమారు దగ్గర నన్ను తయారు చేయి ప్రభా పశుతాత్మ అభిషేకం నాకు అనుగ్రహించను అయినా బూదిగంతంలో నేను నీకు సాక్షిగా ఉంటాను ప్రభా ఎక్కడికి వెళ్ళిన నీ కొరకు సాక్షి ఉంటాను ప్రభావ మీ యొక్క మరణ భూస్థాపన పునర్ధనం గురించి అనేక ప్రాంతాలను నేను ప్రకటిస్తాను ప్రభావాలి పరిశుద్ధ రీ మీకు వందాలైనా మీ బిడ్డలు ప్రభావ తీర్మానించుకున్నారు ప్రభా మరి పాపములను క్షమించమని ప్రార్థిస్తున్నాం వారి శాపము రోగములను వ్యస్తమైన క్షమించమని ప్రార్థిస్తున్నాం వారికి సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్న విధానం ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రవ్వా ప్రతి చీకటి శక్తులని గద్దిస్తాం డిపార్ట్ ఫ్రం దైఫ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ దా ప్రతి అనారోగ్యాన్ని గద్దీస్తాం ఇంకా మీదటను ఉండడానికి వీల్లేదు చాలా కాలంలో విడిచిపెట్టి మీరు శరీరాలను ఏసు క్రీస్తు ఆజ్ఞాపిస్తున్నారు ప్రవ్వా జీవితంలో అద్భుత కళ సంపూర్ణంగా చదువుల యవనస్థులు పది ప్రభా గొప్ప సాక్షిగా ఈ లోకంలో జీవించాలి వాళ్ళు మంచి చదువులు అనుగ్రహించండి ఉన్నత పదవులు అనుగ్రహించండి ఎక్కడ పోయినా మీ కొరకు అటువంటి సంఘంగా ఈ సంఘాన్ని తయారు చేయమని ముఖ్యంగా నా తన పాస్టర్ గురించి ప్రార్థిస్తాం నేను పాస్టర్ గారిని మీరు ఇంతవరకు అభిషేకించి ఇంతవరకు కాచి కాపాడంతో ప్రభావైనా కృపారలు అనుగురించి నడిపించి సంఘానికి విస్తరణ కొరకు అభివృద్ధి కొరకు మీరే వాడుకోమని ప్రార్థిస్తాం నేను అక్కడ కుటుంబాన్ని ఆశ్రించండి ఆశ్రయించండి ప్రతి ఒక్కరిని మీ కొరకు సాక్షాత్ నిలబెట్టుకోవాలి మీరు రాఖర వరకు ఈ సంఘాన్ని సిద్ధపరచుకోమండి క్రీస్తు పరిషత్ నామం ప్రార్థించడం తండ్రి చక్కని వర్తమానం అందించిన డైవజన్లకు హృదయపూర్వకమైనటువంటి శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాము కూర్చోండి సార్ సమయంలో చక్కని వర్తమానం అందించినటువంటి ప్రత్యేకూర్వకమైన వాతావరణ సాగుతారు వారు అనగా హైదరాబాద్ నుంచి